సశివసమారంభా శంకరాచార్యమ్యమాష్చార్యపే గురుపరంపరాపునర్మోహం ఏం యాస్ పాండవా భూతాన్య శేషేణ ద్రక్ష్యమన్యోమయ హే పాండవ ఎతి జ్ఞాత్వ ఏ జ్ఞానమును తెలుసుకుని జ్ఞానమును పొంది అంటే సరిపడుతుంది జ్ఞానమును తెలుసుకుని అన్నం ఎందుకు తెలుసుకోవడం రెండుసార్లు రిపీట్ అయింది కదా అంటే దానికి అన్నం పద్ధతి ఇవ్వచ్చు అన్నం పద్ధతి అనే ప్రయోగం ఉంటుంది అన్నం అంటే ఉడికిన దానికే కదా అన్నం అని పేరు ఉడికిన దాన్ని మళ్ళీ అలా కాదు అక్కడ రెండు సార్లు అలాగే రాబోయే లక్ష్యాన్ని మనస్సులో పెట్టుకుని అన్నం ప్రతితే అని ప్రయోగం చేస్తారో లేదంటే పాఠం ప్రతితే అలాగే జ్ఞానం జానాతి ఎతి ఏ జ్ఞానాన్ని పొంది హే అర్జున మరలా ఇటువంటి మోహమును మీ జీవితంలో మీరు కింద కూర్చోగలిగినట్లయితే కావలసిపోతుంది కింద కూర్చోటంలో ఇబ్బంది ఎవరికైనా ఉంటే చెప్తే మనం ఎవరినైనా ఆదేశం చేయచ్చు డిస్ప్లేస్ చేయచ్చు ఆ యొక్క సీకింగ్ కూడా ఈ విధమైన మోహమును తిరిగి నీవు పొందవు సాధారణంగా మన జీవితాలని మోహమే శాసిస్తూ ఉంటుందండి ఇంకా మనం జీవితంలో మోహము చేతను శాసించబడుతూ జీవిస్తూ ఉంటాం మనం అనుకుంటాము ఏమని అనుకుంటామంటే మనం చాలా నార్మల్ జీవితాన్ని జీవిస్తున్నాము అని అనుకుంటాం నిజానికి మన జీవితంలో నార్మల్ అనేది ఏది లేదు అంతే అబ్ నార్మల్ ఎందుకంటే చూడండి మనిషిని జీవితం అంటే క్రియలు మనం చూసి క్రియలకే జీవితం పేరు కదా మన జీవితంలో ఉండే క్రియలన్నిటినీ కూడా మన కామనలు మన భయములు ప్రేరేపిస్తూ ఉంటాయి ఏదైనా ఒక పనిని చేసేమో ఉంటే ఏదైనా ఒక కోడితోటి పనిని చేస్తాము లేకపోతే ఒక భయం తోటి పని చేస్తాము భయం అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ మీరు ఏదో ఇన్ఫెక్షన్ ఏదో ఉంది అని అనుకునేది ఆయనకి తెలిసి ఇంజెక్షన్ ఆ యాక్షన్ దేనివల్ల వచ్చిందంటారు దేనివల్ల అంటే ఇన్ఫెక్షన్ మనకి రాకూడదు అనే భయం వల్ల సరే దానికి మీరు ప్రివెన్షన్ అని లేకపోతే ప్రికాషన్ అని ఇటువంటి అందమైన పేరు పెట్టుకోవచ్చు తర్వాత తీసుకోవడం కూడా తత్వం నేను అంటలే దృష్టాంతం చెప్పాను అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేజర్ పాయింట్ సో మనం చేసి పనులన్నీ కూడా కామనల చేత భయముల చేత ప్రేరే ప్రిన్సిపల్స్ అది జీవితం ఉంటాయి మనకున్న కామనాలు ఏమీ కూడా నార్మల్ కావు అన్నీ నార్మల్ తత్వము తెలిసిన వాడు చేసే కామనాలు వస్తుంది కూడా కావు తత్వం తెలిసిన వాడు వాడి యొక్క పరిస్థితిని ఏమని వర్ణించారంటే ఆప్తకామ ఆత్మకామహ అకామహ అని వర్ణించారు సో అన్ని కామనలు తన స్వరూపము నుండి గలవాడు ఆత్మకామహ ఆప్తకామహ ఆత్మపూర్ణము ఆనంద ఘనము కనుక అన్ని కామనలను కాబట్టి అకామహ ఏ లేనివాడు ఈ విధంగా అంటే జీవిత రహస్యం తెలుసున్నవాడు అలా ఉంటాడు జీవిత రహస్యం తెలుసుకున్నవాడు నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోను ఎందుకంటే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీరు కోరుకున్న కారణంగా మీకు ఏదీ లభించేది లేదు కోరుకున్న కారణంగా లభించేది ఏదీ లేదు ఏమన్నాయి అయితే మరి కోరుకుంటాం వల్ల లాభం లేదు కొన్ని నష్ట కావాలంటే ఉంది నష్టం ఎందుకంటే ఒక రాంగ్ వాల్యూ సిస్టమ్ జీవితంలో ప్రవేశపెడుతుంది వట్ ఎవర్ స్థాయికి వస్తే మన జీవితంలో మనకున్న కామనలు భయములు ది మోస్ట్ నార్మల్ వాటిలో ఎక్కడా నార్మల్స్ లేదు ఉదాహరణకి మన మృత్యువుకు భయపడుతూ జీవిస్తాం అది ఈజ్ నార్మల్ అయిపోతుంది అలాగే మనం భవిష్యత్తుకు భయపడుతూ జీవిస్తాం అది నార్మల్ అయిపోతుంది వది నథింగ్ నార్మల్ అయిపోతుంది ఎవ్రీథింగ్ ఈజ్ అలాగే మన భయాలన్నీ మన కోరికలన్నీ కూడా అది సో ఈ విధంగా మనం మొత్తం జీవితంలో మోహాన్ని పొంది జీవిస్తూ సో మోహ శబ్దానికి నేను నేను ఏమని ఒకదాని దాని తల్ల చిరుందులుగా తెలుసుకోవటం పేరే మోహము సో అధర్మాన్ని ధర్మంగాను ధర్మాన్ని అధర్మంగాను తెలుసుకున్నటే మోహము అంటారు ఉదాహరణకి మోహం అనేది ఎలా ఉంటుందంటే చిన్న దృష్టాంతం చెప్తాను నేను చిన్నప్పుడు గురువు సుబ్రహస్య దగ్గర అట్లా సంస్కృతం జరుగుతున్న రోజుల్లో అన్నవరం వెళ్ళాను బయలుదేరాను ఇంకో ఎక్కడికి వెళుతున్నాం ఏంటంటే అన్నవరం వెళుతున్నాను అండి లేదా అన్నవరం అయితే దేనికి అన్నవరం అంటే ఇలా ఎస్ఎస్ఎల్సీ పరీక్ష ప్యాస్ అయితే దేవుడికి నేను మొక్కు తీసుకుంటానని మొక్కుకున్నాను అందుకోసం వెళ్తున్నానని చెప్పాను అంటే ఓహో అలాంటి మొక్కులు కూడా వాళ్ళు ఎరగరు పాపం వైదికులు ఎటువంటి మొక్కులు ఎరగరు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలలో వచ్చిన మతంలో వచ్చిన ఒక రకమైన మా ఫ్యాషన్ విధంగా వచ్చినవి సంప్రదాయంలో వాళ్ళకి అసలు దేవాలయమే ఎరగరు వాళ్ళకి తెలుసుకున్న దేవుడు సూర్యుడు అగ్ని ఆపహ సంధ్యావందనం అలా తెలుసుకునే వాళ్ళు తెప్పిస్తే దేవాలయమే ఎరగరు నాకు తెలుస్తున్న మహాత్ములు వాళ్ళ దేవాలయంలో దేవాలయానికి వెళ్ళలేదో ఖండిస్తున్నానని నేను అనుకోదు ఆయన పెట్టిన స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళ దేవాలయానికి ఎప్పుడు వెళ్ళివారంటే ఈ పెద్ద పెద్ద మహాత్ములు దేవాలయానికి ఎప్పుడు వెళ్ళేవారంటే దేవాలయంలో వేద సభ వేదాంత సభ పెడితే వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు సభలో కొంతమంది సభలో పెట్టి కూర్చుంది కొంతమంది ఆ సభలోకి వెళ్లి ముందు అలా రౌండ్ వేసి ఒక ప్రదక్షిణ చేసి దేవునికి దండం పెట్టి వెళ్లి సభలో కూర్చుంది ఆ దేవాలయం నుంచి సంభావన తెచ్చుకొచ్చిన సందర్భమే కానీ ఓ పావల అక్కడ హుండీలో వేసిన సందర్భం ఎప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళు దేడోన్ నోరా దేవుడికి డబ్బులు ఇవ్వడం ఏంటండి వదిస్తా ఏదో నోరా దేవుడికి డబ్బులు ఇవ్వడం ఏంటి వైద్యురా సో దేడో మనం తర్వాత ఇది ఉండడం ఏంటి వదిలి గతాలు ఏదో ఉంటున్నాం సో నేను వెళుతుంటే అయితే ఇప్పుడు వెళ్లే ఇంకస్తాం అక్కడ తలనీలాలు సమర్పిస్తున్నాను ఓకే మంచిది తిలక తెలుచుకుంటావో అతను తీసేస్తావా అడిగా అంటే నేను చెప్పాను మొత్తం అంతా సమర్పించాలని శాస్త్రం అండి అన్నాను అది అధర్మం తిలక తెలుచుకో పిలక లేకుండా మాత్రం రావచ్చు అని చెప్పారు అంటే ఇప్పుడు నేను అడిగాను మరి అందరూ మొత్తం సమర్పించలేచ్చ వస్తారు కదా అంటే ఆయన ఏమన్నారంటే అది మోహం చేతలా మొత్తం అంతా అది సన్యాసి ధర్మం అది అది మామూలుగా మిగతా శ్రమాల వారికి తగదుది కాబట్టి నువ్వు మాత్రం మొత్తం అంతా చేసుకు రావద్దు వెలుకబెట్టుకునే రా లేకపోతే నీకు పాఠం కూడా చెప్తాను అని చెప్పేసి అన్నా కాబట్టి చూడండి మోహం అనేది ఎంత క్రిటికల్గా ఉంటుందంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాము చాలా గొప్ప ధర్మాన్ని ఆచరించామో అని మనం ఏదైతే అనుకుంటామో దట్ ప్రూఫ్స్ ది ది దట్ ఈజ్ నాట్ ది ధర్మ కానీ మనం ఏమనుకుంటాం అదే ధర్మము అలాగే మోహానికి ఇంకో దృష్టాంతము దేవుడి దగ్గర ఈ పశువులను బలిస్తూ అది మోహం తప్పు మరేమి దేవుడికి మనం పశువును బది ఇస్తున్నాం ఇక్కడ ఈ అమ్మవారి బోనాలను ఇదేదీ పేరు బోనాలు ఈజ్ ఓకే దట్ ఈస్ అ గ్రేట్ కల్చరల్ ఈవెంట్ మళ్ళీ బోనాలు నేను ఏదో అన్నాను అనుకున్నాను ఐఎమ్ ఎనీథింగ్ హెగ్నెస్ కు సో లేకపోతే ఇప్పుడు మళ్ళీ ధర్నాకి దిగుతారు అదో సమస్య వస్తుంది ఐఎమ్ నాట్ చేంజ్ ఎనీథింగ్ హెగ్నెస్ అండ్ చేంజ్ ఎక్కడైనా పశువులు బోనాలే కానక్కర్లేదు అస్సాంలో కామాక్ష అనే పేరుతోటి ఎన్ని పశువులను హింస చేస్తారంటే హద్దు ఆ పశువులను అలా నలుపుకుంటూ అదంతా అక్కడ గవర్నమెంట్ కూడా నిరోధించదు ఇంకా చట్టం చేసి కూర్చుంటున్నాం గవర్నమెంట్ ఇండియాలో చట్టము ఉంటే వీ హ్యావ్ నో టీస్ ఎక్ దానికి ఎక్కడ స్ట్రెంగ్త్ ఏమీ లేదు చాలా చట్ట పరిపాలన ఇంకా మనం నేర్చుకోలేదు సమూహం కనుక ఆ పశువుని వాడేమో చాలా భక్తితో తల నరికేస్తాం పసు భక్తితో ఆ నరికే ఆ కట్టికి బొత్తులు పెట్టాయి కుంకం బొట్లు పెడతారు పసుపు బొట్లు పెడతారు అదంతా పవిత్రం అనమాట అది దేవుడికి సంబంధించింది సో ఆ పశువుకి ఏదో చేస్తారు దానికి బొత్తు పెడతారు అన్నీ పెడతాయి ఆ విధంగా హింసించి అది ధర్మం అనుకుంటుంది సో ఈ విధంగా ఈ మోహము అధర్మాన్ని ధర్మంగాను ధర్మాన్ని అధర్మంగానూ ధర్మపడ్డాం నేను మన సందర్భంలో నేను దృష్టాంతం చెప్పనే అలాగే ఈ కామనలు భయములు ఏదైతే పెట్టుకుని మనం జీవిస్తూ వీటిల్లో వేటిల్లోనూ సారం లేదు జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం ఇట్స్ ఓకే కానీ జ్వరం వస్తుందేమో అని భయపడిపోతాం అలా భయం భయంగా జ్వరం వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉన్నట్లంటే అది మోహం అనేది ఉంటుంది మరణం వచ్చినప్పుడు చిరునవ్వుతో మరణాన్ని స్వీకరిస్తాం కానీ మరణానికి భయపడుతూ జీవించడం మోహం అనిపిస్తుంది అని చెప్పి కాబట్టి ఈ విధంగా ఉంటారు మోహము చాలా బరువుంది మోహం అది చాలా బరువుగా ఉంటుంది ఆ మోహాన్ని మోసగా మీకు జీవిస్తూ ఉంటారు మీకు మోహం అనేది ఎలా సైకలాజికల్ కండిషనింగ్ ఏదైతే అదంతా మోహం కేటగిరీలో ఉంటుంది చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకి నేర్చు పెడతారు పేరెంట్స్ ఏదో తప్పు తీసేయటం నేను అంటే దృష్టిలో లౌక్యాన్ని ఎలా సమర్పిస్తాను వేదాంతం కదా మరి మాట్లాడుతూ ఉంటారు పేరెంట్స్ వాళ్ళు అది గురించి తెలుసు చేస్తారు అయ్యా ఈ ప్రపంచంలో వినాశం అంతా గుడ్ ఇంటెన్షన్స్ వల్లే జరిగింది బ్యాగ్ ఇంటెన్షన్స్ వల్ల వినాశం జరిగి చాలా తక్కువ బ్యాగ్ ఇంటెన్షన్స్ అంటే ఏంటి సోరీ పిక్ పాకెటింగ్ తర్వాత ఏమో స్మగ్లింగు చట్టాన్ని వ్యతిరేకించడం ఇవి వ్యాగ్ ఇంటెన్షన్స్ దానివల్ల ఏదో కొంత సోషల్ హామీ జరిగి జరుగుతుంది గుడ్ ఇంటెన్షన్స్ అంటే ఏంటి మా మతం గొప్పది అన్ని మతాల మా మతం ముందుకు రావాలి వెరీ గుడ్ ఇంటెన్షన్ కైండ్ ఆఫ్ గుడ్ ఇంటెన్షన్ పేరెంట్స్ గుడ్ ఇంటెన్షన్ కూడా సో మనీ గుడ్ ఉంటాయి గుడి మా పిల్లవాడు పైకి రావాలి అనే గుడ్ ఇంటెన్షన్ తల్లిదండ్రులు పిల్లవాడు పైకి రావాలనే గుడ్ ఇంటెన్షన్ తోటి జీవితంలో తట్టుకోలేని డబ్బు కొట్టేసి వాళ్ళని వదిలిపెట్టేస్తారా ఇంకా నువ్వు అదరా పాటల ఎలాగా వాడినేమో వాడికి అక్షర్లేదు నాకు కంప్యూటర్ అండ్ ఇంజనీరింగ్ వద్దు బాబోయి నేను దేశాలు చదువుకుంటానని వాడు ప్రాధాన్యపడుతూ ఉంటే విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసేసి దాంతో పరస్కారం తీసుకోండి వారికి ప్రేమలే ఇంజనీరింగ్ సబ్జెక్టు చదువుకోవాలి వాడి జీవితం అంతా ఆ తర్వాత వారికి పెండింగ్ ఇచ్చేసి గుడ్ ఇంటెన్షన్స్ తోటి వాడిని తల నెడక ఒక గుది బండిన ఒక దాన్ని కట్టేసింది చేస్తారు ఇంకా బతకరాము ఎలా బతుకుతూస్తామని వారు కాలం ఆ గుడిబతో వారు వ్యవహారం చేయాలి ఇంకా ఇంకా అమ్మాయి కూడా అలాగే చేస్తారు సో ఇంకా చదువు పూర్తి కాకుండానే ఉద్యోగం రాకుండానే వివాహం చేసేస్తారు మీకెందుకు మీకు ఉద్యోగం వచ్చే వరకు మేము చూసుకుంటాం అమ్మాయిని మేము కాపాడుతామని చెప్పేసి హామీలు ఇచ్చేసి వివాహం చేసేస్తాం ఆ వివాహం అయిన ఎలా ఎప్పుడు తీసుకెళ్తున్నా అమ్మాయిని కాపాడాలని మొదలు ఉన్న నుంచి ఇంకా వీడు చదువు ఉండదు ఉద్యోగం ఉండదు నా తనకాయ ఏమీ ఉండదు అన్ని విడింటెన్షన్స్తో చేస్తాం వాళ్ళు దుబింటెన్షన్తో చేసినటువంటి పనుల యొక్క ఆ దెబ్బ నుంచి వీడికి పేరుకోవడానికి పేరుకునేప్పటికీ వీడి మధ్య వయస్సు వచ్చేసి దిట్టు ఎల్లబడిపోయి మొసలిబడి ఆ విడింటెన్షన్స్ దాని నుంచి పేరుతుంది కాబట్టి సైకలాజికల్ కండిషనింగ్ లో బతుకుతూ ఉంటాం మనం సోషల్ కండిషనింగ్ కల్చరల్ కండిషనింగ్ ఆ కల్చర్లో ఒక కల్చర్లో పుడతాం ఆ కల్చర్ వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి కానీ అట్ ది సేమ్ టైం ఆ కల్చర్ పెట్టిన బడ్డెన్ ఉంటుందండి ఆ బడ్డెన్ నుంచి బయటపడడానికి మనిషి చాలా కష్టపడాల్సి ఉంటుంది పెద్ద ఫిక్సేషన్స్ మనసులో పెద్ద ఫిక్సేషన్స్ పెట్టేస్తారు ఆ ఫిక్సేషన్ నుంచి బయటపడడానికి వాడికి చాలా కష్టం ఉంది సో ఈ రకంగా ఈ సైకలాజికల్ కండిషన్ కల్చరల్ కండిషన్ సోషల్ కండిషన్ మనస్సులో ఈ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ ఉంటాయి అవి మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి మీ ప్రతి ఐడియా మీ జీవితాన్ని శాసిస్తున్న ప్రతి ఐడియాని మోహము అని హ్యాపీగా నిర్ద్వంద్వంగా మీరు డిఫైన్ చేయండి అనే డిఫైన్ చేయండి ఎందుకంటే వేదాంత సందర్భంలో ఇవన్నీ కూడా అభ్యాసాల కింద మోహాల కింద వస్తాయి కాబట్టి ఇది మోహము అనేది డెల్యూషన్ అని అంటారు ఇట్లా వెరీ బిడ్ థింగ్ అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే ఇది మోహము అని గుర్తించనంత వరకు మనం దాని నుంచి బయటపడలేము సాధారణంగా మేము వేదాంతం చదువుతున్నాము శ్రవణం చేశాము ఇది చేసాము అనుకున్న వాళ్ళు కూడా మోహాన్ని దృష్టించాలి మోహాన్ని దృష్టిస్తే మొహం నుంచి బయటపడిపోయే దారి తెలిసిద్దు ఉంటుంది గుర్తించాలి ఇది మోహం అనుకో అదంతా పర్ఫెక్టే అనుకుంటాం ఈ కల్చరల్ కండిషన్ కాదు సైకలాజికల్ కండిషన్ ఏమో దట్ ఈజ్ ఆల్ ఇన్ గుడ్ ప్లేస్ అనుకుంటాం ప్రసక్తిగా ఉంది తప్ప దాంట్లో తయారై ఉందనుకుంటారు అది మనం మోహంలో పని ఇలా చేస్తున్నాం అని అనుకోరు దృష్టాంతాలు చెప్తే సో ఈ మోహం అనేది పోతుంది ఎప్పుడు ఆత్మవిశ్వ స్వరూపాన్ని పూర్ణంగా తెలుసుకున్నాడు తిరిగి ఈ మోహము ఉండదు ఒకసారి ఈ ఐడియా లేకపోతే మనల్ని బంధించే ఐడియాస్ మన చుట్టుముక్కు వాళ్ళు చుట్టుముక్కు వాళ్ళు బంధించరు సంసారంలో బంధించారు సంసారము చిత్తంలో ఉండే భావజాలానికే సంసారము పంపారు ఒక ఐడియా మనిషిని బంధించినట్టుగా ఏమీ బంధించరు కాళ్ళతో కట్టిపారేస్తే దాన్ని విచ్చిపోవచ్చు ఇప్పుడు మొన్న లిస్ట్లో కిందకు వెళ్దామని దిగని నేను అసలు లిస్ట్ ఎక్కితే కిందకు వెళ్ళేసాడు ప్రజలు చెప్పిన లిస్ట్ నేను ఎక్కనైతను మధ్యలో వెళ్ళడు ఆగిపోవచ్చు ఆగిపోతే ఇప్పుడు అది బంధమే కాదా నాకు బంధములు తింటలేదు సో నా చేతిలో రెండు వర్షాలు ఉన్నాయి దాని రోజులు అక్కడ తింటుంది అలా హ్యాపీగా కూర్చున్నాను అరగంటే ఎవరికొచ్చింది వచ్చేసాడు అది బంధం అనిపించలేదు అది బంధం కాదు బంధం ఏమిటో తెలుస్తుందండి మైండ్లో ఒక ఐడియా కూర్చుంటుంది వీడు ఐడియా యొక్క ప్రెషర్ లో బతుకుతూ ఉంటారు అది బంధం ఫిజికల్ బంధం బంధమే కాదు అది బంధం సపోజ్ ఆ లిస్టులో ఉండగా ఐడియాస్ వచ్చాయనుకోండి మనకి గ్రహస్థితి బాగులేదు కానీ ఫిఫ్టీలో తిప్పుకున్నావు లేకపోతే ఇక్కడ దెయ్యదేదైనా అవసరం మనం ఏదైనా చేస్తున్నామో ఇంక ఇలాగంటే ఐడియా అక్కడ అలాంటి ఐడియాస్ గురించి అసలు నేను అంటలేదు నిజానికి కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయి నేను ఇది నేను అది ఐఎమ్ డిస్ట్ ఐఎమ్ దాట్ అని తన యొక్క స్వరూపాన్ని వాడు డిఫైన్ చేసి కూర్చుంటారు ఒకసారి ఆ రకమైన డెఫినేషన్ ఫిక్స్ అయిపోయిందంటే మనస్సులో దాని బంధం వాడు బయటపడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఈ విధంగా మోహము అనేది కానీ ఒకసారి ఒక రాంగ్ ఈ ఐడియా ఇట్ ఈస్ రాంగ్ ఇట్ ఈస్ నాట్ ది ట్రూత్ రాంగ్ రైట్ కాదు పాయింట్ టెక్నికల్ కరెక్ట్ ఉంది ఇప్పుడు అహం బ్రాహ్మణహ అంటాడు మరి ఇది రాంగ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ అనేది ప్రతి వాడు తన కులం ట్యాంక్ పెట్టుకుని బోడంతో గడబడి చేసుకున్న కులమే కాదు ఉపకులములు ఉపకులములు కానీ నేను చూశాను ఉప కుల ఉప సో కుల నిర్మూలనం ప్రారంభం చేసి యాభై ఏళ్ళు అయిన తర్వాత మనం ఉప డిస్కవర్ చేసుకుంటూ పోతున్నాము సో కాబట్టి అహం బ్రాహ్మణ అని ఒక ఎవడన అంటే దాని ఇలా చేసిన రైట్ రాంగ్ బట్ ది పాయింట్ ఈజ్ ఆ బ్రాహ్మణత్వాన్ని తన ఎందు అధ్యారోపణ చేసుకున్నంత వరకు వాడికి ఆత్మస్వరూపం తెలియదు అని విజన్ అవు కాదు అడిగించ జనరల్గా సమాజంలో జనులు అజ్ఞానంలో ఉంటారు కానీ తాము అజ్ఞానులము అనే సంగతి తెలియకుండా ఉంటారు దాన్ని మోహంగా ఉంటుంది మేము అజ్ఞానము అని ఇంకా మోహమే ఉండదు అంటారు ఎదురు పని కాబట్టి ఒకసారి ఇది అజ్ఞానము అని గుర్తించి క్రమంగా అభ్యాసం చేత దాని నుంచి బయటపడిపోతే తొందరగా కానీ ఆలస్యంగా కానీ ఇట్లా ఉన్న మ్యాటర్ ఆఫ్ వర్కింగ్ కానీ ఇది అజ్ఞానము గుర్తించిన తర్వాత ఇవాళ వర్కాన్ని నేను వర్కానికి చేసేసి దాని బయటపడిపోతే ఇంత మళ్లీ మిమ్మల్ని బంధించదు ఫర్ ఎవర్ ఇది కాబట్టి అర్జున తిరిగి మెచ్చటువంటి మోహము కలగదు ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని నువ్వు ఈ విధంగా తెలుసుకుంటావో దాని చేత ఏనా అంటే దేని చేతనంటే అంటే ఆ చేత భూతాన్ని ఆత్మని ద్రక్ష్యసి అథోమయ ద్రక్ష్యసి దీంట్లో రహస్యం ఉందండి మీరు కళ్ళు తెరిచినప్పుడు మీరేం చూస్తున్నారు కళ్ళు మూసుకున్నప్పుడు మీకేమి కనబడుతుంది చూడము అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనబడైతే అంటే అనుభవానికి రావటం ఫీలింగ్ అని అర్థం సో కళ్ళు మూసుకున్నప్పుడు What is it that you experience? And you can experience the children, it. That means you can experience it. And then children, you can experience it. They can experience it. They can experience it. Everything is different. In a technical way, one of the things that you can say, Na Na. Na Na. You can experience it. It's a state in us. Na Na Na. ఈ నాని ఏకసూత్రం చేసే ఒక సత్యము కదం దాన్ని మీరు దర్శిస్తున్నారా లేదా అని ఒక ప్రశ్న అంటే అర్థమైతే వెరైటీ ఆఫ్ బాడీస్ ఉన్నాయి ప్రాణుల పరిస్థితే తీసుకోండి లికట్స్ ఈ హ్యూమన్ వెరైటీ ఆఫ్ బాడీస్ దేహములు ఉన్నాయి అంటే మనుషులు వేరువేరుగా ఉన్నారు దేహంలో దృష్ట్యా పశుపక్ష్యాదులు క్రిమికీతకాదులు సకల ప్రాణులు సరే దీని తోడుగా మనకి పురాణ వాంగమయ్యే ఇదేవతలు సిద్ధులు విద్యాధులు నాగలు సింగలు సంతరులు ఎట్సెట్రా ఉరుళ్ళలు సో మెనీ అదర్ గ్రూప్స్ ఆఫ్ దేవతాస్ యూ యాడ్ దుగర్ కూడా జీవులే ఉత్కృష్ట జీవులు సో ఈ ఇన్ని వెరైటీ ఉన్నారు కదా ఈ వెరైటీ ఈ నానాత్వం మనం చూస్తున్నాము ఇంద్రి నానాత్వమే కనపడుతుంది ఇంద్రియాల ఏకస్వామి చూడలేదు ఇంద్రియముల ద్వారా పనిచేసే మనస్సు కూడా నానాత్వాన్ని చూస్తుంది అంతవరకు బాగానే ఉంది బుద్ధి స్థాయిలో మీరు ఎలా ఉన్నారు మనస్సు అంటే ద ఇమీడియట్ మోడిఫికేషన్ ఆఫ్ మీ మైండ్కి మనస్సు అని పేరు సో ఇంద్రియంలో అంటే కన్ను చెవి చెవి శబ్దాలను ఉంటుంది కన్ను రూపాలని చూస్తుంది సో అంతవరకు నానాత్వనే ఉంటుంది ఇంద్రియంలో మనస్సు వరకు నానాత్మనే అనుభవానికి వస్తుంది ఎనీథింగ్ అదర్ దాన్ ప్లూరాలిటీ అనుభవానికి రాదు ఈ బుద్ధి స్థాయిలో ఆ వివేక జ్ఞానం యొక్క స్థాయిలో పరిస్థితి అవుతుంది అక్కడ కూడా మీరు అనేకత్వాన్ని అనుభవిస్తున్నారా అనుభవాన్ని పొచ్చుకుందా లేకపోతే ఏకత్వాన్ని మీరు దర్శించగలుగుతున్నారా అనేక ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక దర్శనం ఉన్నాడు సపోజ్ మీరు దృష్ణాంత చెప్తున్నారు ఆ వ్యక్తి నా ఎడల అపరాధులను చేశారు మీరు ఖచ్చితంగా అపరాధం చేసి చేశాడు దాంతో సందేహం ఉండదు ఏమీ సందేహం లేదు తీసిన వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేసుకున్నారు ఇలాంటి అపరాధం వ్యక్తి ఈయన ఇలా ఐదు చేస్తున్నట్లుగానే ఉక్కువే వివరిస్తున్నారు నేను ఒక్క దృష్టాంతం చెప్తున్నాను అపరాధము చేసినా కన్వైన సందేహం లేదు ఇట్ ఈస్ వెరీ కన్వెన్సింగ్ ఓకే నా నేను ఆ వ్యక్తి విషయంలో ఎలా చూస్తున్నాను నేను ఎలా సపోజ్ నేను ఇలా చూస్తున్నాను అనుకోండి ఏమని ఈ అపరాధము చేవిత అనేది ఏ లెవెల్లో ఉంటుందో తెలుసునండి దేహం స్థాయిలోనూ మనస్సు స్థాయిలోనే ఉంటుంది అపరాధం చేసేది దేహాభిమానముతో కూడిన మనస్సు తప్ప ఇక మరేది కాదు ఆ అపరాధం నేను చేసినా ఇంకొకరు చేసినా దేహాభిమానంతో కూడిన మనస్సులలోనే అవుతుంది అపరాధం రైతు రాము మీరు మనస్సు స్థాయిని దాటి మీరు కనుక ఆ మనస్సుని ఆ దేహాన్ని ఉజ్వీవింపజేస్తూ దాన్ని జీవంతముగా చేసి వాటిని వాటిని చలనముతో కూడినవిగా చేసి వాటి చేతను వివిధ క్రియలను ఏ అంతర్లీనమైన ప్రాణశక్తి దాని ఎందు అపరాధము చేయుట కానీ చేయకపోవట కానీ అవి ఏమి ఉండవు అసలు ఆ ఇష్యూస్ దానిని ఖర్చి చేసి దాన్ని సృష్టించను కూడా సృష్టించుకు కాబట్టి నేను ఏం చేస్తాను ఆ వ్యక్తి అపరాధం చేసింది అని నాకు అనిపించింది అనిపించిన వెంటనే నేను అనుకున్నాను పెద్ద చెప్పిన నేను అపరాధమే ఉంది ఏదో చేస్తూ ఉంటాను వాళ్ళ మనసులో ఏదో ప్రెషర్స్ ఉంటాయి ఆ వ్యక్తికి ఏదో మైండ్లో ఏదో ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఆ సంస్కారాన్ని గుర్తి వస్తూ ఏమో ఇంకో రకం సంస్కారాలు మన దగ్గర ఉన్నప్పుడు మన మైండ్లో ఒత్తిడితో మనమేమో పొరపాటు పనులు మనము చేసుకుంటాం ఇట్స్ ఓకే ఆ మనిషి యొక్క మనస్సులో ఉండే ప్రెషరు ఆ మనిషి చేసే పొరపాటు దరిగాళ్ళ డత్తల్ సమ్స్ ప్రాబ్లం ఇట్ షుడ్ నాట్ బికమ్ మై ప్రాబ్లమ్ ఫోర్ నేను అపరాధం చేసిన మాట వాస్తవం నోటితో కన్నా నా మనస్సులో ఈ అపరాధం దాని యొక్క ప్రభావం ఏమి లేదు ఐఎం నాట్ డక్టర్ మీకు దృష్టాంతం చెప్తున్నా నేను తచ్చు కాలేదు పైగా ఐ క్లియర్లీ నో దట్ ఈ దేహము మనస్సు అనేటువంటి ఈ నామరూపాలను పక్కన పెట్టినట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రాణాల ప్రాణము లేకపోతే ప్రాణము అనే స్థాయిలో మనం అంతా ఐ క్లియర్లీ నో దట్ సో దీస్ ఈస్ ఐస్ ఇప్పుడు ఆ వ్యక్తి అపరాధం చేసింది అనేటువంటి ఆ ఫీలింగ్ నాకు లేదు ఇప్పుడు ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చినట్లయితే నేను ప్రేమగా ఆశీర్వదించి నా వల్ల ఏ ఉపకారం ఏమైనా ఉందో చేయడానికి కూడా నాకు అర్థం పడతాను ఆ వ్యక్తి కనపడితే మొట్టమొదటే తొలక మాట్లాడడానికి కూడా నాకు అర్థం ఇది ఒక రకముగా చూద్దాం జగత్తులో ఇంకొక రకంగా ఏమిటి విపర్శన వేడనిస్తే అనుసో నిపర్శనం శుద్ధి సరి అని నేను మాట్లాడిన నన్ను అప్పాలు పేక్ష తీసుకేదాన్ని నేను మాట్లాడినా నేను అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి లేకపోతే ఏదో చేయాల్సి ఉన్నాయి ఏదో పిడిగానా పడాలి ఏదైనా దేవుడైనా చేయాలి డెయన చేయాలి లేకపోతే మనుషులైనా చేయాలి లేకపోతే నేనైనా చేయాలి ఎవరో ఇప్పుడు ఆ వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చేసి కదా అసలు నాకు లేదు అని దేహమో వనస్థాయిలో చూద్దాం హౌ యర్ మృతిని కట్టివ్వాలి వెట్ ఈజ్ ఇంపార్టెంట్ అటువర్ మృతిని కట్టి ఇవ్వాలి మనం ఎలా చూస్తామో లౌకిక దృష్టితో చూస్తూ ఉంటాం మామూలు దృష్టితో చూస్తూ ఉంటాం కానీ వేదాంతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం ఈ రెండింటికి లంగర కుదరదను ఏదో అంటారు లంక కుదరదు వాక్యు ఆర్ స్టడీ అండ్ వాక్యు ఆర్ ఎగ్జిబిటింగ్ ఇన్ యువర్ లైఫ్ డిఫరెన్స్ అంచేతనే మనం చాలా గొప్ప గొప్ప స్ట్రిక్చర్స్ని చాలా అద్భుతములైన సత్యాల్ని మనం పలుకుతూ ఉంటామే వాటి మనం తొలగుతూ ఉంటాము మనంతటా మనం తొలుపుతాము మనం విడుతూ ఉంటాము కూడా కానీ వాటికి మన మీద ఎక్కువ ప్రభావంగా ఉండదు కారణం ఏంటంటే జస్ట్ వీ పే మిక్స్ సర్వీస్ మనం తర్వాత రిపిటేటివ్నెస్ కి రిపిటేటివ్ నెస్ కి మిక్స్ సర్వీస్ కి మనం అలవాటు పడుతుంది ఉదాహరణకి మెకానికల్గా రిపీట్ చేయడానికి మనం అలవాటు పడుతుంది అలా తీసు చూసుకుంటున్నాము దేవితా శాస్త్రనామ పారాయణ విష్ణు శాస్త్రనామ పారాయణ అని కొంతమంది మిత్రులు చేస్తూ ఉంటారు దాట్ బ్లెస్టమ్ దాట్ డీన్ గుడ్గా ఐమ్ నాట్ ఇగ్నెస్టెడ్ బట్ ఐ పాయింట్ ఐన్ లుకింగ్ వెట్రీట్ రెమె డిఫరెంట్ ఐన్ అలా మెకానికల్గా రిప్టివ్గా విశ్వంగ్ అనే అని ప్రారంభమవుతుంది దాని సిగ్నిఫికెన్స్ వంద శాతంలో పాయింట్ వన్ శాతం కూడా రూపాయలు నయా పైసంతా కూడా ఆ నామం యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకోకుండా విశ్వం విష్ణుహం ఈ రెండింటి యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకుంటే సరిపడుతుంది మీరు అసలు ఎన్ని తెలుసుకోకుండా వల్లని తెలియడానికి టైం పడుతుంది తెలియడానికి టైం పడుతుంది మేము ఒప్పుకుంటాం ఎప్పుడు మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేసి దిశలో ఉంటే తెలియడానికి టైం పడుతుంది అసలు ఆ దిశలో లేకుండా అంతేకాదు ఆపోజిట్ దిశలో వేగంగా వెళ్ళిపోతాం మీరు మీరు రిపిటేటింగ్గా ఎలా రేట్ రిపిటేషన్ టెన్ టైమ్స్ హండ్రెడ్ హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ లక్షరాలు రిపీట్ చేసుకోవడానికి అలవాటుపడుతున్నాం మనం దాంతో మనం ఏమైపోతాం అంటే వీఆర్ డెల్యూడెడ్ టు ది ఎక్స్టెంట్ బెట్ మనం చాలా స్పిరిచువల్ మనం చాలా రెలిజియస్ మనకి గాడికి చాలా దగ్గర సంబంధం ఉందని అలాగే డెల్యూడ్ అయిపోయి ఉంటాం అదంతా కూడా పెద్ద వ్యామోహం దాంట్లో సత్యం లేదు అయితే మరి పరాయం చేయాలి అర్థం కంటే చేయాలి ఎందుకు చేయాలంటే ఎప్పటికైనా వీరికి విశ్వం విష్ణువు అర్థం అవుతుందేమో అని ఆశతోటి అలా చేయదా చేయదా కొంత పుణ్యం ఉంటుంది కర్మకి ఫలం ఉంటుంది ఇది పుణ్యకర్మ కనుక కొంత పుణ్యం ఉంటుంది ఆ కొంత ఫలం ఉంటుంది ఎప్పుడో ఆ ఫలం సత్ఫలం ఉంటుంది కానీ ఆ ఫలం ఎంత ఉంటుందంటే కొద్దిగా ఉంటుంది ఖర్చు దాని యొక్క టోటల్ సిగ్నిఫికెన్స్ మనకు దొరకట్లేదని నేననే టోటల్ మహిమ మనకు అనుభవం రావట్లేదు సో ఈ విధంగా మెకానికల్ రిపిటేటివ్ రెలిజియస్ ఎఫర్ట్స్ తోటి తర్వాత ఇంకో మహత్వం ఇంకో మాట మన హిందూ సొసైటీని చూడండి డీప్లీ రెలిజియస్ సొసైటీ బట్ అట్ ది సేమ్ టైం రెలిజియస్ స్పిరిచువాలిటీ ఇన్ ఇది హిందూ సొసైటీ ఇంకా ఇంకా చేతనే మన సొసైటీ ఏమాత్రం నిలబడిందంటే దానికన్నా స్పిరిచువాలిటీ కారణంగానే కానీ మీరు ఒక రకంగా అదే పాజిటివ్ పాయింట్ నెగిటివ్ పాయింట్ ఏమిటంటే స్ ఫిజిట్స్ టెంపుల్స్ ఏ రకమైన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా అలాగే నిధులు కొన్ని అసలు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండనే ఉండదు ఏ రకమైన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు మిలియన్స్ ఫిజిట్స్ టెంపుల్స్ అంటే మిలియన్స్ గో టు ఏ రకమైన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలనే ఉద్దేశం వీళ్ళకే ఉండదు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దామనే ఉత్సాహం ఆ ఉండదు గాడ్మెన్ ఈ సోకాల్డ్ ఇండియన్ గాడ్మ్యాన్ ఇండియన్ గార్డ్మన్ ని హాలీవుడ్ స్టార్స్ తో పోల్చారు కొంతమంది సోషల్ ఫిలాసిఫర్స్ సో ఫాలోయింగ్ దూ దిఫ్ అండ్ బ్యాక్ కాబట్టి ఈ గార్డ్మన్ ఇచ్చేటువంటి సర్వీస్ ఏమీ ఉండదు వీళ్ళు ఉంటే గార్డ్మన్స్ ఇచ్చి తిరిగా ఏదో మేదో పొందేమనేటువంటి ఒక ఆత్మసంతృప్తి తప్ప వాటి గెట్ అవుట్ ఆఫ్ ద దీస్ రిలేషన్షిప్ ఇస్ దీస్ హీరో ఆ ఉంటుంది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఏమీ సో ఈ విధంగా కాబట్టి వేదాంతం యొక్క అవగాహరణ అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్ సో వేదాంతం మీకు ఏ కొద్దిపాటు అర్థమైనా ఇవన్నీ ఓపెన్లీ ఐస్ ఇసి ఈశ్వర ఎదురువే అండ్ అన్ని క్లోజ్లీ ఐస్ ఇసి ది గ్లోరి ఆఫ్ ఆత్మను చెప్పారు సో అది చెప్తున్నాను ఆయన అశేషమైన భూతాన్ని ఆత్మని రక్షించేసి అసలు ప్రాణులు కూడా నాయందుగలం సకల ప్రాణులు నాయందులు ఉన్నవి అంటే అర్థమేంటి నేను దేహము మనస్సు కాదావన నేను దేహమైతే ఆ దేహమునందు సకల ప్రాణులు ఎందుకు ఉంటాయి నేను మనస్సు అయితే ఆ మనస్సు మనస్సు పెట్టిదిగా ఉంటుంది చాలా చిన్నదిగా ఉంటుంది మనస్సు ఆ మనస్సు ను సకల ప్రాణులు ఎందుకుంటాయి కుండలో ఆకాశము నేను కుండంత అని అనుకున్నప్పుడు సకల జగత్తు నాయందు ఉందనే అది సపోజ్ కుండలో ఆకాశం తెలుసుకుందనుకోండి ఏమని తెలుసుకుంది నేను కుండలో లేను కుండ నాయందు ఉన్నది అని తెలుసుకుందనుకోండి సపోజ్ కుండలో ఆకాశం జస్ట్ ఇమాజిన్ కుండ నాయందు ఉన్నది నేను కుండలో లేను అని తెలుసుకుందనుకోండి అప్పుడు సకల జగత్తు కూడా నాయుందే ఉన్నది అని దానికి ఆటోమేటిక్గా తెలుసుకుంది మీరు గమనించలేదా ఇప్పుడు నేను ఈ దేహము అంటే సకల జగత్తు నాటంత భిన్నంగా నిలబడుంటుంది సపోజ్ నేను ఈ దేహము కాదు నేను అనే ఆ జ్ఞానమునందు ప్రకాశించే అనేకములో ఈ దేహము ఒక చేయండి అవునంటారట అవునుంటారా ఇప్పుడు నేను నేను చెప్తే చూడండి మూడుగో నాలుగో వాక్యాలు చూస్తా చూడండి నేను ఇక్కడ కూర్చున్నాను నేను టేబుల్ని ముట్టుకున్నాను నేను మిమ్మల్ని చూసుకున్నాను అని మూడు వాక్యాలు చెప్పాను అవునండి ఇప్పుడు ఈ మూడు వాక్యాలను కలిపి మీరు ఇంటిగ్రేటెడ్గా మీరు మీరు విశ్లేషణ చేయండి ఆ మూడు వాక్యాలను కలిపి ఇంటిగ్రేట్ చేసి చూసినట్లయితే నేను అనేది కేవలము దేహము కర్గాల ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను అంటే దేహము మిమ్మల్ని చూడదు ఎందుకంటే దేహం ఇక్కడికి పరిమితం దాని దాని దాని వ్యాప్తి ఇక్కడితో అంతమైపోయింది ఇంకా ఆ తర్వాత దేహము యొక్క ఎఫెక్ట్ లేదు మరి నేను చూస్తున్నాను అంటే ఐమ్ ఏ ఏ నాలెడ్జ్ ఏ మూయింగ్నెస్ the the limitations of యొక్క పరిధిలను దాచి అది నడిచే ముందుకు వెళ్ళేటువంటి ఒక తెలివి ఒక ఎరుక ఉన్నది ఆ ఎరుక నేను అది ఆ ఎరుక నేను అయినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని చూస్తున్నాను అనే మాట కుదుర్చుని లేకపోతే నేను చంద్రుణ్ణి చూస్తున్నాను అంటే ఏమంటే నేను దేహము ఎంతుందో అంతే నేనైతే నేను యొక్క వ్యాప్తి ఎక్స్టాన్షన్ దేహము దాటి లేకుంటే చంద్రుని చోట ఎలా సంహరిస్తుంది చంద్రుడు వచ్చి దేహంలో దూరేస్తే నేను చంద్రుణ్ణి చూసుకున్నాను అని కానీ అవలేదు దేహం ఉన్న చోట దేహమే నేను చంద్రుణ్ణి చూసుకున్నాను అంటే ఏంటి నా చూపు చంద్రుడి వరకు వెళ్ళింది అంటే అర్థం చూపు అంటే జ్ఞానం అర్థం సో నేనై ఉన్న అది కేవలము దేహానికే పరిమితం కాలేదు కేవలము దేహానికే పరిమితమై ఉన్నట్లయితే నేను ఈ దేహముగా ఉన్నాను అని అనుకోవాలి కానీ అలా అయిపోవట్లేదు కాబట్టి మూడు వాక్యాలని మీరు ఇంటిగ్రేటెడ్గా పరిశీలించినట్లయితే నేను అనేది ఒక జ్ఞాన జ్ఞానము అని ఇప్పుడు మొదటి వాక్యాన్ని నేను మళ్ళీ ఈ దేహము ఆ జ్ఞానంలో ఒక దృశ్యము ఒక ఆబ్జెక్ట్ టేబుల్ అదే జ్ఞానంలో మరో ఆబ్జెక్ట్ ఎదురుకుండా ఉన్న మనిషి అదే జ్ఞానంలో ఎ థర్డ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇప్పుడు చెప్పండి నేను ఆ జ్ఞానము ఆ ధాన్య సక్తి తేను ఆ సఖ్యత అయినప్పుడు ఈ మొత్తం జగత్తు దేని ఆ సత్యత్వం కలగదు ఆ సఖ్యుత్ నుంచి కలగదు సూర్యుడు అన్ని లోకాలు ఆ సచ్యత్తు నందు కలవద్దు ఆ సఖ్యత ఈ అన్ని లోకాలను తనలో ఊర్చుకోగా ఇంకా దానికంటే కూడా పెద్దది ఏషమ ఆత్మ సాలు వస్తుంది ఏషమ ఆత్మ ఈయన ఆత్మ హృదయ అంత హృదయము మధ్య నుండు ప్రకటనవుతో ఉండేటువంటి ఈయన ఆత్మృివ్యా పృథివీలోకము కంట పెద్ద వ్యయానంతరిక్షాన్ దివ ద్విలోకము కంటే పెద్దది వ్యయాేభ్యోకేభ్య కాబట్టి చంద్రుడు అక్కడే ఉన్నాడు దేహము ఇక్కడే ఉంది ఇక్కడ ఉన్న నేను అక్కడ ఉన్న చంద్రుణ్ణి చూస్తున్నాను అంటే జ్ఞానమై ఉన్న నేను ఈ దేహాన్ని నా జ్ఞానంలో ప్రకాశింపజేశాను ఆ చంద్రుణ్ణి నా జ్ఞానంలో ప్రకాశింపజేశాను కాబట్టి సకల జగత్తు నా ఎందు కలదు ఇప్పుడు కళ నావాడు శత్రువు అన్నారు మీరు నావాడు మిత్రుడు అన్నారు మీరు కలదంటున్నారు కళలో నీకు శత్రువు కనబడ్డాడు నీ మిత్రుడు కనపడ్డాడు కళలో కనబడ్డ శత్రువు ఎక్కడున్నాడు కనపడ్డ మిత్రుడు ఎక్కడున్నాడు నీకు పోతున్నాడు నా ఇల్లే ఉన్నాడు ఎందుకంటే కలంతా కూడా నేను యొక్క వ్యాప్తి ఏ కనబడ్డ శత్రువు మిత్రుడు నా ఇల్లే ఉన్నాడు ఎందుకంటే కళ అంటే జ్ఞానరూపం అక్కడ తెలుసుకోవడం తప్పించే ఉండదు కళ కళలో శత్రువు అంటే శత్రువు యొక్క తెలియడం తప్పింక శత్రువు వేరే ఉండడు తెలియడమే ఉంటుంది కళలో ఏనుగు నీకు విషయాన్ని అనుకోండి అక్కడ ఏమున్నట్టు ఏనుగు యొక్క జ్ఞానం తప్పించే ఉండదు కళలో పర్వతాన్ని చూస్తే పర్వతం యొక్క జ్ఞానం అట్లు ఇంకే ఉండదు కాబట్టి కళలో ఉన్న ప్రపంచమంతా కూడా జ్ఞానం నుండే ప్రకాశిస్తుంది జాగ్రత్త ప్రపంచం కూడా సరిగ్గా అదేవిధంగా జ్ఞానం నుండే ప్రకాశిస్తుంది ఆ జ్ఞానమే నేను ఈ సత్యాన్ని గుర్తిస్తాను సర్వాణుభూతాన్ని ఆత్మని పరిస్థితి అలాగే సర్వాణుభూతాన్ని మై పరిస్థితి నాయుళ్ళు చూస్తాడు అది ఎలా చూస్తారో చెప్తాను చూడండి భాష్యండా సమర్థం వచనం ఎగిసి తతి అంటే అది అట్లుండ అది అట్లుండ అంటే అర్థమేంటి నీవు గనక మహాత్మల్ని కనుక అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు మీకు ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు ఆ విధంగా బోధించినప్పుడు ఈ మాట మనం చెప్పగలుగుతాము ఏది ఈ జ్ఞానాన్ని పొంది ఇటువంటి ఫలము లభిస్తుంది అని మనం ఈ మాట చెప్పగలుగుతాము ఎదుట మాట ఎది యజ్ఞాత్వా వైరుపదిష్టం అధిగమ్య దేనిని తెలుసుకొని అంటే వాళ్ళ మహాత్ముల చేత ఉపదేశించబడిన ఏ జ్ఞానమునైతే పొంది పునః భూయ అంటే భూయ అంటే అంటే బిడాలము అంటే మధ్యాలమో అంటే మరలా అని అర్థం మరలా ఇంకోసారి మోహం ఏం నిషేదాని మోహింకూసి ఏ విధంగా అయితే ఇప్పుడు నీవు ఇప్పుడు అంటే అప్పుడేదో అజ్ఞానంతో అర్జునుడు ఏదో మాట్లాడలేరు ఇప్పుడు ఎలాగైతే నీవు వ్యామోహాన్ని పొంది నీ కర్తవ్యాన్ని విధిపెట్టదగిన కర్మ గాను చెయ్యకూడ చెయ్యక్కర్లేని చెయ్యకూడని కర్మని చేయదగ్గ కర్మ గాను నీవు స్వీకరించవు అంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే అర్జునుడు భిక్షాటన చేసుకుంటానంట భక్షాసనం చేసుకునే అధికారం ఎవరికి ఉంది సర్వాత్మన వాడు గుడ్డువాడు గుడ్డువాడు తన డబ్బులు తాను సంపాదించుకోకపోతే భిక్షాసన చేసుకునే అధికారం ఉంది అలా కాకుండా సకల రాగద్వేషములకు అతీతంగా సర్వసంగ పరిత్యాన్ని చేసిన వారికి కూడా భిక్షాతనాన్ని శాస్త్రం అనుగ్రహించింది ఎందుకంటే వీడు సర్వసంగ పరిత్యాన్ని చేశాడు రాగద్వేషాలకు అతీతంగా పోయాడు రాగద్వేషాలు ఉంటే గానీ తన డబ్బులు తాను సంపాదించుకోవడం సంభవం కాదు కాబట్టి వీడికి మిగతా వాళ్ళే భోజనం పెట్టండి అని ఒక వ్యవస్థ చేసింది వీడు వీడు మళ్ళీ కాంపిటేటివ్ లైఫ్ స్టైల్ వెళ్ళి డబ్బులు వెళ్ళి సంపాదించలేకుండా సమాజానికి ఆ పనిని అప్పచెప్పింది విధి ఇప్పుడు అర్జునుడు గుడ్డువాడు గుడ్డివాడు కాదు అట్ ది సేమ్ టైం సర్వసంఘ పరిత్యాగాన్ని చేయదగినటువంటి మనస్థితి గలబడతాడు అప్పుడు కనుక సన్యాసం తీసుకుని భిక్షాటనం మొదలుపెట్టినట్లయితే అది ఎస్కేప్ అయిపోతుంది తప్పిస్తే వాడికి అర్హత లేదు ఎస్కేప్ ఒకసారి ఎక్స్టేప్ రూపమైన సన్యాసంలో పడ్డాడనుకోండి ఆ తప్పు గ్రహించి ఇంకా కనీసం ఎప్పుడైనా మనం శుద్ధమైన సన్యాసిగా ఉందామనే ప్రయత్నం చేసేస్తే పర్వాలేదు మళ్ళీ సన్మార్గంలోకి వెళ్ళిపోతారు అలా అయిపోయిన వాళ్ళు చాలామంది ముక్తులు అయిపోతారు కానీ వాడు అది కూడా చేయలేకపోతే వెరీ ఆల్వీస్ ఏ పాసిబిలిటీ దాన్ని ఎస్టేప్ ఇది బాగుంది ఎస్టేప్ దీన్ని ఇలాగే అసెప్ట్ చేస్తున్నావు అనే లెవెల్లో కనుక వాడు అసెప్ట్ చేస్తే దెన్ ఇట్స్ అటువంటి సన్యాసి సమాజానికి భారం అయిపోతాడు తర్వాత అతను అతని వల్ల తనకే ఉపకారం ఉండదు ఇతరులకి ఉపకారం ఆ ఖాళీ టైం ఉంటుంది ఆ ఎనర్జీని ఫీల్ చేయడం కోసం ఏవేవో పిచ్చి పిచ్చుకోండి మొదటిస్తాను దేవుడి పేరుతో పెద్ద అజ్ఞానాన్ని స్ప్రెండ్ చేసుకుంటూ పోతాడు ఇలా నేను అన్నా మీరు ఏమనుకోకండి పెద్ద ప్రాబ్లం నేను ఇండియన్ గార్డ్మన్ ఇది సూనియర్ యానిమల్ హ్యూజ్ ప్రాబ్లమ్ కొద్ది సొసైంటి సొసైటీలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమీ రాదు మీరు లంతాలు తీసుకోవద్దు అని కూడా చెప్పడం కనీసం ఆ మాట కూడా చెప్పడం మీరు లంతం తీసుకోవడం మానేయండి చట్టం తీసుకోవడం మానేయండి అని కూడా చెప్పడం ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ మేరసమో మరి ఏమిటో తెలియదు అంత అంత ట్రాన్స్ఫర్మేషన్ కూడా రాకుండా కాల కాకర్మలు చేయం చేస్తే వాళ్ళ పేరు కాక్షతం చేసిస్తారు ఎంత దురదృష్టం ఉంటుందండి అందుకోసం మోహము అంటే అలా ఉంటుంది సో అంకేత నేను శ్రీకృష్ణుడు అన్నాడు గుడు విభిన్న సో అంటావాళ్ళు వేరే సన్యాసానికి నీకు అర్హత తర్వాత అర్థున్నది సమస్య కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు భీష్ముడి మీద ద్రోణుడి మీద బాణం వేయడం మినహాన్ని వారు ఉండదు లేదు లేదా మిగతా వాళ్ళందరినీ అంటే వెంటనే చంపేశారు నేను అభ్యంతరం లేదు దట్ ఈజ్ ప్రాబ్లం అది లంచం తీసుకోవడానికి ఊరంతా లంచం తీసుకోవడానికి అభ్యంతరం లేదు కనీసం పాతగారి దగ్గర మాత్రమే లంచం తీసుకోవడానికి ఇష్టం లేదన్నట్టుగా ఉంది వారికి కనస్టర్ దట్ ఇల్ ఈస్ ప్రాబ్లం మిగతా వాళ్ళందరి దగ్గర లంచం పట్టేయడానికి అభ్యంతరం లేదన్నాడు అనుకోండి వాళ్ళని ఏమంటారు సో అర్జునుడి ఇష్యూ ప్రాబ్లం ఇష్యూ అని మంచిది ఏన జ్ఞానేనా భూతాన్ని అశేషేనా బ్రహ్మాదీని స్తంభ పర్యంతాన్ని సాక్షని ఇ ఆ జ్ఞానం కలిగినట్లయితే బ్రహ్మా బ్రహ్మాదంటే హిరంగతర్భూతో మొదలు పెట్టి స్తంభము అంటే క్రిమిల్ చిన్న క్రిమి అయితే గెండిపోత ఒక ప్రాణి చిన్న గెడ్డిపోత కూడా ఒక చిన్న ప్రాణి అంతవరకు ఉండే సకల ప్రాణులు కూడా నాయుండే గలవు అని తెలుసుకుంటారు ఇప్పుడు దీన్ని ఎలాగా తెలుసుకోవడం అంటే నేను చెప్తా చూడండి ఒక చెట్టు పెరుగుతుంది ఒక చెట్టు పెరుగుతుంది అంటే దాంట్లో ఒక ప్రాణశక్తి ఉంది విజేతనాయుడు పెరుగుతుంది ఆ ప్రాణశక్తి ఉండబట్టే నీళ్లు లాసుకుంటుంది నినరోసే నుంచి లాసుకుంటుంది చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లోంచి కార్బన్ డైఆక్సైడ్ని లాసుకుంటుంది సూర్యకాంతిని లాసుకుంటుంది లాసుకున్నాం అలా ఎప్పుడు ఇవన్నీ పెరగడానికి సహకరిస్తాయి వీటిని సహకారీ సాధనములో ఉంటారు ఇవన్నీ ఎప్పుడు సహకరిస్తాయి దాంట్లో ఒరిజినల్గా ప్రాణశక్తి ఉండాలి అది ఎందుకు మోడనుకోండి ఎందుకు అయిన మోడనుకోండి కింద ఎరువులు వేసినా పై వర్షం పడ్డా ఎండ కాచినా ఏదైనా ఉంటాం దాంట్లో సేవ ఉండాలి ఆ లైఫ్ ఉండాలి ఆ చెట్టుకి సేవ ఆ లైఫ్ ఉండాలి ఇప్పుడు మీరు ఆ లైఫ్ గురించి దానే ప్రాణశక్తి అని ఉన్నారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఓ చెట్టు పెరుగుతుంది దాని పక్కనే ఇంకో చెట్టు కూడా పెరుగుతుంది ఈ రెండు చెట్లు వేరువేరుగా మనకు కనపడుతున్నమాట వాస్తవే కానీ వాటిల్లో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఒకటంటారా వేరువేరు అంటారా మీకు ఏమనిపిస్తుంది ఒకటే ఒకటే అది రెండు ఒకటే వేరువేరు కాదు ఇప్పుడు మామిడి చెట్టుంది పక్కన వేస చెట్టు రెండు పెరుగుతున్నాయి వాటిలో ఉండే ప్రాణశక్తి ఒకటా వేరువేరా ఒకటే వాటి ఫలాలు వేర్వేరు ఉంటాయి కానీ ఆ ఫలమును కలిగించేటువంటి ప్రాణశక్తి మాత్రం ఒక్కటే అది తెలుసుకోవాలి అది వేరు వేరుని మీరు అన్నారనుకోండి సపోజ్ నేను అడగనే మీరు ఒక్కటే చెప్పారు వారి దృష్టి లేకపోతే నాకు మీరు వెనుక వేరు వేరు అనేస్తే నాకు దృష్టాంతం అనేది నేనేం చేస్తానంటే ఆ దృష్టాంతం నుంచి విసిద్ర లేకపోతే ఆమె చెప్తానంటే అది ఒక్కటే నువ్వు తెలుసుకోవాలి అని చెప్తాను ఏదో అలాగే చెప్తాను రెండు ఒక్కటే ఆ మాత్రం విషయం ఉండాలి కానీ ద్వైతాచార్యుడు ఉన్నాడు అనుకోండి పెద్ద మఠం పెట్టుకుని ద్వైతాన్ని బోధిస్తూ ఉండే అధిపతంగా ఉంటాడు వాడికి ఆ విషయం ఉండదు దక్ష అని తెలియజేస్తాడు అతనికి సెన్స్ చేస్తాడు చెట్లు వేరైనా వాటిల్లో ఉండే ప్రాణశక్తి ఒక్కటే అని సెన్స్ చేస్తాడు కానీ ఆ మైండ్లో ఫిక్సేషన్స్ ఉంటాయి ఇక్కడ కనుక మనం ఏకత్వాన్ని అంగీకరిస్తే అంతటా ఏకత్వాన్ని అంగీకరించాల్సి ఉంటుంది మనం ఏకత్వాన్ని అంగీకరించకపోవడమే మన లక్షణం అని ఒక ఫిక్సేషన్ లో ఉంటాడు ఆ ఫిక్సేషన్ వల్ల అలా చేసండి అప్పుడప్పుడు ద్వైతి మీద ఒక అక్షత వేస్తూ ఉన్న అలవాటు ఎవరు సో ఏం చేస్తారంటే పూజ ది చేసేప్పుడు నేను నైరుతి దిగ్భాగే నైరుతి దిక్కులో ఒకటి ఉంటున్నాడు ఒక దేవత ఒకరుంటున్నాడు ఓ దుష్టభావత ఒకటి ఉంటున్నాడు కష్టాలు పెట్టే దేవత వాటి పేరేంటి నైరుతి దిగ్భాగే నిరు మహా అని అలా ఎడవలోపు వేస్తాడు అక్షత అప ఉపస్పృశ్య అదే దేవతలు తరించినందుకు అక్షరం ఎందుకు అపోతుంది లేకపోతే ఆటివరం కూడా చేస్తారు తీసుక సో ఆ రకంగా ఈ ద్వైతం అలా మంచిది సో యుద్ధ బట్ యు హే మార్ హౌట్ సార్ కనుక ఈ రెండు చెట్లలో ఒకే ప్రాణశక్తి ఇప్పుడు రహస్యం ఏంటంటే ఈ చెట్లన్నింట్లో ఒకే ప్రాణశక్తి ఉన్నది అంతేకానీ వేదాంతంలో అడవిని గుర్తిస్తాం కానీ విడివిరి చెట్లను గుర్తించాం అడవినే గుర్తిస్తాం అంతేకానే ఇట్ ఈజ్ ఎ సింగిల్ వెబ్ ఆఫ్ లైఫ్ అని అంటాం వరల్డ్ వైడ్ వెబ్ ఒకటి ఉంది డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ఒకటా అనేకమా ఇట్ ఈజ్ వన్ అలాగే ఇట్స్ సింగిల్ వెబ్ ఆఫ్ లైఫ్ ఆ వెబ్ లోనే పైన పక్షులు కూడా ఆ వెబ్లోనే భాగం ఈ చెట్లు ఉండబట్టే పక్షులు ఉన్నాయి చెట్లు లేకపోతే పక్షులు ఉన్నాయి దీని మీద క్యాల్కులేషన్స్ చేశారు ఎలాగంటే మనుష్యులు పశువులు పక్షులు కనుక హఠాత్తుగా భూమండలం నుంచి డిజపీ అయిపోతే చెట్లుకి పీల్చుకునే గాలి లేక అరగంటలో మొత్తం ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ నశిస్తాయి ఎందుకంటే వీడు విడిచిపెట్టిన గాలే అవి భూమండలంలో ఉండే చెట్లన్నీ కనుక లేకుండా పోతే మనుషులు పశువులు పక్షులు ఈ ప్రాణులన్నీ నశించడానికి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ టైం పడతారు ఎందుకంటే పీల్చే గాలి ఉండదు ఆక్సిజన్ ఉండదు వీళ్ళు ఎందుకంటే ఆక్సిజన్కి వెళ్తాం కార్బన్ డైఆక్సైడ్డం ఇదే సకల ప్రాణుల యొక్క పని ఎప్పుడైతే ఇంకా ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వదో చుట్టుపక్కల ఈ బ్యాలెన్స్ పెరిగిపోయిన డిస్టర్బ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి అందరూ కూడా గాలి అరగ చచ్చిపోతారు కాబట్టి ఇప్పుడు చెప్పండి మనుషులు పశువులు పక్షులు చెట్లు కలిపి డూడే కాన్స్టిట్యూట్ వన్ వెబ్ ఆఫ్ లైఫ్ ఆర్ వేరు ఇండిపెండెంట్ లైఫ్ లైఫ్ ఫార్మ్స్ ఒక్కటే వెబ్ ఆఫ్ లైఫ్ ఆ సకలము ముందు కూడా ఒకే ప్రాణశక్తిని దర్శించటము దీన్ని ప్రాణోపాసన అని అంటారు ఉపనిషత్తుల్లో ఆ విధంగా ఉంటుంది ఆ ప్రాణశక్తి యొక్క మూలమే ఆత్మస్వరూపం కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ఈ దేహమా ఈ దేహంలో ఉన్న ప్రాణమా అక్కడ దట్ ఈస్ ది పాయింట్ ఇది ఈ సమావేశము ఇది చాలా చిత్రమైన సమావేశం ఇది పరిచ్ఛిన్నమైన దేహానికి అనంతమైన ప్రాణశక్తికి సమావేశం పరిచ్ఛిన్నమైన దేహంలో అనంతమైన ప్రాణశక్తి ప్రకటమవుతూ ఉంటుంది అది సమావేశం ఇప్పుడు అద్దంలో సూర్యుడు కనపడతాడనుకోండి మీకు అద్దం తెసరంత కానీ దాంట్లో కనపడుతున్న సూర్యుడు అనంత శక్తి సంపన్నం కాబట్టి అనంతమైన సూర్యశక్తి అద్దంలో ప్రతిఫలిస్తూ అనంతమైన ప్రాణశక్తి ఈ దేహంలో ప్రతిఫలిస్తోంది ఇప్పుడు ఈ దేహాన్ని మీరు చూసినప్పుడు మధ్య మాంసము చూసినట్లయితే పరిచ్ణం అదే నేను అనుకుంటే ఆ నేను పెసరంత నేను అవుతుంది ఆ నేను ఆ విశాలమైన విశ్వంలో ఒక క్షణం కూడా కదా దేహమే నేను అనుకుంటే విశాలమైన కాల ప్రవాహంలో ఆ నేను యొక్క నీటి కొద్ది క్షణాలు మాత్రం ఏళ్ళు డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు అంటే నథింగ్ మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డిస్టరీలో తొంభై ఏళ్ళు కానీ నేను కనుక ఈ దేహంలో ప్రకటమయ్యే లైఫ్ కనుక నేనైతే సపోజ్ అలాగే ఐడెంటిఫై అవ్వాలి ఐడెంటిఫై అవనే వద్దు సాక్షిగా ఉండదు దేహానికి ప్రాణానికి సాక్షిగా ఉండదు సి వాఖ్యాత లేదా నువ్వు ఐడెంటిఫై అవదరుచుకుంటే డోంట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఐడెంటిఫై విత్ ది లైఫ్ ఆ ప్రాణంతో ఐడెంటిఫై అవ్వ సపోజ్ ఆ ప్రాణము నేను అని నేను అలా దర్శిస్తే ఆ ప్రాణమే సకల ప్రాణులు అవుతుంది కాబట్టి నాయండే ఆ ప్రాణ రూపంగా నాయందే సకల ప్రాణులు కలవు దేహ రూపంగా నా సకల ప్రాణులు ఉన్నాయని కాదు దేహంతో ఐడెంటిఫై అయ్యి ఓ పొలంతో వర్గంతో ప్రాంతంతో ఓ పర్టికులర్ డెఫినేషన్ తోటి ఐడెంటిఫై అయ్యి నా ఇండే అన్నీ ఉన్నాయంటే అలా గుర్తుంది నా ఇందే అవే ఉంటాయి ఎందుకు ఉంటాయి ఆ పర్టికులర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది అన్నీ ఉండవు కానీ ఆ ఆల్ ఐడెంటిఫికేషన్స్ ని రిజెక్ట్ చేసేసి ఆల్ డెఫినేషన్స్ రిజెక్ట్ చేసేసి కేవలము ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సల్యూట్ అది నేను ద బీడింగ్ అది నేను అని కనుక ఎవడైతే వారికి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుందని జడము జడము కాని చేతనము కానీ సకల సకల పదార్థముల యొక్క ఉనికి ఏ ఉనికి నేనే ఉన్నానో ఆ ఉనికి భిన్నంగా లేవు తెలిసిపోతూ ఉంటుంది అదే అర్థం అక్కడ ఈయన భూతాన్ని అచేసేనా డ్రగ్స్ ఆత్మని సాక్షాత్తుగా ఆత్మ ఏంటో సాక్షాత్తుగా కళ్ళతో దర్శిస్తాడు కాదు కళ్ళతో చూసి ఇవన్నీ నాయుళ్ళు ఉన్నాయని కళ్ళ ద్వారా తెలిసి సత్యం కాదు నానాత్వాన్ని దర్శిస్తూ ఉండే మనస్సు ద్వారా కూడా ఆ సత్యం తెలియబడదు కేవలము సాక్షాత్తుగా సాక్షి చైతన్య స్థాయిలోనే ఈ చూడబడే సర్వము ఆ సాక్షి చైతన్య స్వరూపుడమైన నన్ను విడిచి లేవు నాయుండే ఉన్నది చూడండి ఒక్కటే రహస్యం మీ చేత తెలియబడింది అంటే తెలివి ఎందు అది అధిష్ఠితమై ఉండాలి అప్పుడే మీ చేతి తెలియబడుతుంది ఎందుకంటే ఇది మీ మనస్సు ఇప్పుడు మీకు నేను మాట చెప్తాను మనస్సు దేహానికి పరిమితమై ఉంటుంది ఇది ఇది పాయింట్ చేస్తున్నాం మనస్సు అంతఃకరణం ఎంతవరకు ఉంటుంది లోపల ఉండే పరికరము అంతఃకరణము అంటే లోపల ఉండే ఒక సాధనం సూక్ష్మమైన జ్ఞాన సాధనం అది ఎంత అది ఎంత ఎక్కడ దేని పరిమితులకు లోబడి ఉంటుంది దేహానికి లోపడి ఉంటుంది దేహం బయట అంతస్కరణ ఉండదు దేహం లోపలే ఉంటుంది అంతఃస్కరణ కానీ చిత్రం ఏంటంటే ఆ ఇప్పుడు కొండని మీరు చూసారనుకోండి మీరు చూసి కొండ అంతఃస్కరణలో ఉంటుందా అంతఃస్కరణానికి ఉంటుంది అంతఃకరణానికి బయట మీరు మీరెలా చూస్తారు మీరు కొండను చూశారండి ఆ కొండ మీ కంట్లో బొమ్మదిని పడిందంటారా లేదంటారా పడింది కాబట్టి మీరు చూస్తున్న కొండ ఎక్కడ ఉంది బయట ఉందా మీ కంట్లో ఉందా మీ కంట్లో ఉంది మీకు తెలుస్తున్న కొండ ఉంది బయట ఉందా మీ అంతఃస్కరణలో ఉందా మీ అంతఃస్కరణలో ఉంది మీరు తెలుసుకు తెలుసుకుంటున్న కొండ మీ తెలివిలో ఉందా మీ తెలివికి బయట ఉందా మీ తెలివికి బయట ఉంటే మీరు తెలుసుకుంటున్న కొండ అవుతుందా అని సపోజ్ మీరు దేహం అయ్యారనుకోండి అప్పుడు మీ తెలివికి లోపలే ఉన్నా మీ బయట ఉంటుంది కొండ ఎందుకంటే మీరు దేహం సపోజ్ మీరు దేహం కాకుండా మీరు తెలివయ్యారనుకోండి అప్పుడు ఈ దేహము ఆ తెలుగులోనే ఉంటుంది కొండ కూడా ఆ తెలివిలోనే సకల జగత్తు ఆ తెలివి నుండే చూపుతారు అథో అతి మి వాసు పరమేశ్వరే చీ కేవలము సకల ప్రాణులను తన ఎందు మాత్రమే కాకుండా అథో మరియు మయి నాయందు నాయందంటే ఎవరు వాసుదేవుని ఎందు వాసుదేవుడు అనైనా నాయందు వాసుదేవుడు అంటే దేవతీపుత్రుడని కాదర్థం వాసు దేవ స్వపరమేశ్వరే దేవతీపుత్రుడంటే డెబ్భై నలభై కేజీలు బరువు సోన్ స్వర్సన్ అని తనకు అన్నట్లయితే ఆ సోన్స్వ పెర్సన్ ఎందుకు అన్నీ ఎందుకు ఉంటాయి ఏవో లేవరు స్కీను ఇలాంటివి ఏవో కొన్ని అండాలు ఉంటాయని మరే ఉండవు కాబట్టి పరమేశ్వరే మరియు వాసుదేవే పరమేశ్వరే వాసుదేవ అంటే వాసు దేవస్థ్య మనం చాలాసార్లు అనుకున్నాం ఈ శ్లోకం కూడా ఉంది వాసన ఆద్వాసు దేవస్థ చాలా మంది చాలా రిపీటిపిగా చదివేస్తారు శ్లోకాన్ని సంధ్యావనం చేసి అలవాటు ఉన్న శ్లోకం అమ్మే నేను జరిగిపోతా ఉన్న విష్ణు విష్ణు శక్తారు అన్నట్టుగా ఉంటారు శ్లోకాన్ని కూడా వాసన ఆత్వాసు దేవస్థ వాసు ఏదో ప్రభువాసీ వాసుదేవోస్తుంది ఆ వడ్డింతా బయపాటి ఇంకొక ఈ శ్లోకం తర్వాత ఇంకో రెండో మూడో శ్లోకాలు ఉన్నాయి రామాయ రామభద్రయ ఒకటి ఏదో ఇంకొకటి ఉంది ఆచమనం చేసేస్తే అదే అవన్నీ భోజనం చేసేస్తాయి ఆ శ్లోకము ఒక జీవితకాలం అంటారు పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం కూడా సింహావనందనం చేసే తర్వాత ఉంటే మధ్యాహ్నం రోజుకి మూడు సార్లు చొప్పున ఒక జీవితకాలం ఆ శ్లోకాన్ని అంటారు చిత్రం ఏంటంటే ఆ శ్లోకం చెప్పే అర్థాన్ని తెలుసుకోరు ఒకవేళ సంస్కృతం చదువుకున్నవాడైతే వాడు తెలుసుకోకుండా తెలుస్తూ ఉంటుంది అర్థం ఎందుకంటే వాసనాథ వాసు దేవచ్చుగా తెలుస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ వాక్యం తెలిసినట్టుగా సంస్కృతం వాక్యం తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉన్నా అది ఆ స్థాయి దాటి లోపలికి వెళ్లకుండగా వాడు పరదాలు వేసి జాగ్రత్త పడుతూ కలస్కారం చేసేస్తుంది వాసనాథ్ వాసుదేవస్కి వాసు సర్వభూతం వాసు వాసుదేవుని మోసంటే దూరంగా నిలబడి అంటారు ఈ శ్లోకం అన్న వెంటనే దూరంగా నిలబడి అంటారు ఆ శ్లోకంలో ఏముంది సర్వభూతాల్లో నువ్వే నివాసం చేస్తున్నావు హే వాసువ సకల లివింగ్ గాడ్ అనమాట సకల ప్రాణంలో ఉండే నీకు నమస్కారం లివింగ్ గాడ్ ఊరికే మన దగ్గర వాక్యాలున్నాయి మంత్రాలు ఉన్నాయి స్పిరిట్ లేదండి గటిజె ప్రాబ్లం స్పిరిట్ లేదు స్పిరిట్ లేని ఈ వాక్యాలు ఇవన్నీ కూడా అసరెన్సెస్ అంటారు ఇది గోవా అసరింగ్ చేస్తుంది విథౌట్ ఎవర్ సీలింగ్ అనిస్తుంది గటిజ్ దాబ్లమ్ కాబట్టి అని వాసుదేవ అంటే సకల ప్రాణ సకల జగత్తు తన ఎందు గెలవాడు వాసు కాబట్టి సకల జగత్తు తన ఎందు ఉండాలంటే తాను ఆ సకల జగత్తును తెలుసుకుంటూ ఉండే చైతన్యమయ్యి ఉండాలి దేవ వాసు దేవ దేవరూపుడై అంటే చైతన్య స్వరూపుడై సకల జగత్తును తన ఎందు నిలబెట్టుతున్నవాడు వాసుదేవ పరమేశ్వర అటువంటి నా పరమేశ్వరుడు పరమేశ్వరుడు నేను నాయండి సకల ప్రాణులు గలవు కాబట్టి కలు తెరిచి చూస్తే సకల ప్రాణులను సకల దృశ్య మాత్రమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట కలు మూసుకున్నప్పుడు తన యందు హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించుటేత్ర సర్వోపనిషత్ప్రసిద్ధం పశ్యసి ద్రక్ష్యసి చూడండి క్షత్రజ్ఞ అని ఒక పదం ఉన్నది క్షేత్రజ్ఞ అంటే ఈ దేహాన్ని ఇంద్రియాలని మనస్సుని తెలుసుకుంటూ ఉండేవాళ్ళు ముందు దేహము తెలుస్తుంది ఆ తర్వాత దేహమునందు నేను అనే అభిమానం కలుగుతుంది నిద్ర లేచినప్పుడు ముందు దేహం తెలిసి తెలిసి తర్వాత దేహాభిమానము ఉదయిస్తుంది అలవాటు దయ హ్యాబిట్ అయితే దేహము తెలియడము ఆ దేహమునందు నేను అనే అభిమానము కలగటము ఈ రెండు కూడా ఇన్స్టంటేనియస్గా అయిపోతాయి ఎంత వేగంగా అయిపోతాయంటే అవి రెండు ప్రాసెస్లు అవుతున్నాయని దేహము తెలిసి ఆ తర్వాత అభిమానము దేహమే నేననే అభిమానము కలిగి ఈ రెండింటి మధ్య గ్యాప్లో దేహము తెలుస్తూ ఉన్నా దేహము నేను దేహము కాను అనుభవం ఒకటి అది కూడా మనకి తెలియదు Hindu religion isn't there, but that is so small, the process of identification happens so instantaneously, that we fail to recognize that we are the witnesses of the bodies. So when you come from the prolonged schedule, you are going to call the abhyāsaṁ jātta, dhyāna-nā, vijakāna-bhyāsaṁ jātta, meditation-lā, vijakāna-bhyāsaṁ jātta, you know, body-men, the nenuga-choddham-manashtar. అప్పుడు బాడీకి నాకు కొంత మీకు గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ కనుక అభ్యాసం చేస్తే మీకు నిజ జీవితంలో కూడా ఏవో పనులు చేసుకుంటున్నప్పుడు అప్పుడు అప్పుడు కూడా సడన్ గా అప్పుడప్పుడు ఈ గటన్ ఇన్సైట్ లెట్ యువర్ నాంటీబాడీ ఆ ఇన్సైట్ వస్తుంది ఆ ఇన్సైట్ కొంత దృఢపడినట్లయితే యూ హ్యావ్ కాన్కార్డ్ ది బాడీ ఐడెంటిఫికేషన్ అది క్షేత్రజ్ఞ అంటారు క్షేత్రమును తెలుసుకుంటూ ఉండేవాడు క్షేత్రంతో ఐడెంటిఫై అయిన వాడుతారు దానికి ఆత్మానికి క్షేత్రంతో ఐడెంటిఫై అయిపోతే ఆత్మ కాకపోతే అది మిథ్య మిథ్యాత్మ అనే జీవుడని దర్శనాలతోనే ఏదో మాట్లాడతారు ఆ క్షేత్రి ఇంత చెప్తే జగత్తుని చూస్తున్నారు మళ్ళీ జగత్తు చేస్తూ ఉండాలి అక్కడ లోపల అయింది బయటికి రండి జగత్తుని చూస్తున్నారు జగత్తుని చూస్తే మీరు ఏం చూస్తున్నారు మీకు ఒక మాట చెప్తా జగత్తుని చూస్తూ జగత్తు ఇక్కడుంది ఈశ్వరుడు మరో చోట ఉన్నాడు అంటే అది వేదాంతం కాదు ధర్మం కాదు అది శాస్త్రం కాదు ఏది కాదు నిజానికి జగత్తుని దాటి ఏమీ లేదు జగత్తంది ఈశ్వరుడు అంటే ఉన్నాడు లైక్ ఒక మహత్వం అంటూ ఉంది అదర్ దాన్ ది వరల్డ్ దో గాడ్ నో గా ...Outside the world is to know oneself as god." This side might mean more grace so, than God. Next, we are to speak to person itself. In flesh we have a space if you can 헤l. This space is at the left behind. If your feelings are superior, this is when you remain in their own hands. సో అండర్ బయట దేవుడు ఉన్నాడు అంటే ఇట్ ఇస్ ఆల్ లాజికల్ ఫాలసీ జస్ట్ శిరశాస్తలుగా వర్క్అవుట్ కాదు కాబట్టి దేవుడు అంటే విధి ఉన్నాడు ఈ ముందు ఎలా ఉన్నాడు అంటే నామరూపాలకి అతీతంగా అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు ఘటాన్ని చూస్తున్నారు అయితే ఈ ఘటనలో దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఎలా ఉన్నాడు చెప్పు ఇప్పుడు ఘటము అన్నది ఒక రూపానికి నువ్వు పెట్టుకున్న పేరు ఇంకొకటి ఫార్ట్స్ అంటాడు కాబట్టి మీ పేరు కరెక్టా ఆ పేరు కరెక్ట అంటే పేరులో ఏముంది అండి రూపం సేమ్ కదా అంటే ఓకే సో ఒక పర్టికులర్ ఫామ్కి షేప్కి పెట్టుకున్న పేరు ఘట ఆ షేప్ ఆ నేము తీసి ఘటము ఉన్నది అనేది నీకు అనుభవం కలుగుతుందా లేదా కలుగుతుంది ఉన్నది ఉన్నది అనే అనుభవం ఎప్పుడు తెలిసిన తర్వాత కలిగిందా తెలియకుండా కలిగిందా తెలిసిన తర్వాత కలిగింది కాబట్టి ఘటము అనే నామరూపాల ద్వారా నీకు అనుభవానికి వస్తున్నది ఏమిటి అంటే ఉన్నది యొక్క జ్ఞానము ఉన్నది యొక్క జ్ఞానమే ఘటమనే నామరూపాల ద్వారా అనుభవానికి వస్తుంది నెల్లో బంగారం పెట్టుకున్నారనుకోండి ఎలా పెట్టుకుంటారు నెల్లో బంగారం నెక్లెస్ నామరూపాల ద్వారా నెల్లో బంగారం పెట్టుకుంటారు పంచదార తిన్నారనుకోండి ఎలా తింటారు పంచదార గులాబ్ నామరూపాల ద్వారా పంచదార తింటారు ఉచిత పంచదారు ఏదో ఏదో ఉలబ్జామున్ అనే నామరూపాల ద్వారా సంసారణ పెట్టాలి అదేవిధంగా ఘటమనే నామరూపాల ద్వారా ఇంటి యొక్క అనుభవాన్ని మనం పొందుతున్నాం ఆ ఇంటి యొక్క అనుభవమే ఈశ్వరుడు చచ్చిత కాబట్టి ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్ ఇప్పుడు ఆల్ ఎగ్జిస్టెన్స్ గాడ్ అయితే ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడు అంటారా జగత్తులో ఉన్నాడు జగద్పంగా ఉన్నాడు కాబట్టి సర్వత్రా జగత్తునకు కారణరూపమై ఈశ్వరుడు ఇక్కడ క్షేత్రజ్ఞ ఇక్కడ కారణరూపంగా ఉన్న ఈశ్వరుడు ఈ రెండింటి యొక్క ఐక్యమని ఉపనిషత్తులు బోధిస్తూ ఉంటాయి క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వం ఆయన ఎలా చెప్తారంటే సర్వోపనిషత్ ప్రసిద్ధం అంటారు అన్ని ఉపనిషత్తుల్లో స్పష్టంగా ప్రసిద్ధంగా వెల్ నోన్ ఎందుకంటే ఆయన కాలానికి మన హిందూ ధర్మశాస్త్రము తత్వశాస్త్రము ఈనాడు ఎంత కలుషితమైపోయిందో అంత కలుషితం కాలేదు ఇంకా ఆయన కాలంలో ఆచార్యులందరూ ఎలా ఉండేవారంటే చూడండి ఉపనిషత్తుల్లో అయితే బీవేశ్వరుల ఐక్యాన్ని చెప్పారు దాంట్లో సందేహం లేదు ఉపనిషత్తుల్లోలా కానీ మేము ఉపనిషత్తుల తోడుకు మేము వెళ్ళట్లేదు మాకు అంగీకారం కాతుంది మేము కర్మకాండని ఉపాసనాకాండని పట్టుకుని వెళ్లాడతాము అని అలా ఉండేవారు అంతేగాని మేము మేము ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోతున్నాం ఆ ఉపనిషత్తుల్లో చెప్పింది మాత్రం జీవేశ్వర ఐక్యం కాదు అనే అంతటి కాలుష్యము అంతటి మోసము ఆ కాలానికి ఇంకా రాలేదు శంకరుని కాలానికి ఇంకా రాలేదు అంటే మీరు అడగచ్చు నాకు ఎలా తెలుస్తుంది నాకు ఎలా తెలుస్తుంటే భాష్యాలు చూస్తే తెలుస్తుంది మీకు తెలుస్తుంది మీరు చూడగలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా దీంట్లో శంకరుని టైంలో ఉపనిషత్తులలో దీవేశ్వర్ ఐక్యం చెప్పారా లేదా అనే ఇష్యూ లేదు సార్ అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఉపనిషత్తులలో జీవేశ్వర్ ఐక్యం చెప్పారు అనే ఉంది ఇది ఎలాగంటిదంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఉందా లేదా అంటే అది ఇష్యూ కాదు ఎందుకంటే ఉంది అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది రమ్ ఫ్యాక్ట్ అదేవిధంగా ఉపనిషత్తులలో జీవేశ్వర ఐక్యమే ఉంది ప్రతి గలలో ఉంటాయి అయితే ఒక ఒక ఆచార్యుడు అనొచ్చు నేను ఉపనిషత్తులు చెప్పిన జీవేశ్వర ఐక్యాన్ని నేను ఫాలో అవ్వను నేను ఉపనిషత్తుల రోజులుగా పురాణాల్లో చెప్పిన ఎక్కడో పురాణంలో చెప్పినటువంటి భేదాన్ని నేను అనుసరిస్తాను ఇట్స్ ఓకే ప్రతి స్టాయి అంటే విషయం ఉండదు పెద్దదాట ఉండదు ఇలాంటి ఒక ఇంటెగ్రిటీ ఆనెస్టీ ఉన్న రోజుల ఈనాడు ఫలితాలు అంటే ఇదే ఫలితాలు ఏమిటి ఉపనిషత్తుల్లో ప్రవేశించి అక్కడ ఏం చెప్పారో కూడా సమాజానికి తెలియన కన్ఫ్యూజన్ అని క్రియేట్ చేసేసి చెప్పారు దాంతో ఉపనిషత్తుల్లో ఏకత్వం చెప్పారా అనేకత్వం చెప్పారా అనేది కూడా మనం చర్చించుకునేటువంటి దుస్థితికి మనం చేరుకున్నాం నిజానికి అటువంటి చర్చ అసలు అసందర్భం ఎందుకంటే ఉపనిషత్తుల్లో స్పష్టంగా ఐత్యాన్ని చెప్పారు అంటే ఆ ఐత్యం మనకు అంగీకారమా కదా అన్నది దీనికి వివర్స్ అందరూ ఉపనిషదులు కానక్కర్లేదు అంతేతనే ఉపనిషదులు అని పేరు వేదాంతులకి వీళ్ళకి ఔపనిషదులు అని పేరు అంటే వీళ్ళు కూడా కర్మకాండ ఉపాసనకాండ వేదంలో మిగతా భాగాలు చూసిన వాళ్లే కానీ వీళ్ళు మాత్రం ఉపనిషత్తులకి పరిమితమైతే ఉండిపోయిన అని అర్థం వీళ్ళని ఔపనిషదులు కూడా ఉంటారు మీరు ఔపనిషదుగా ఏమన్నా అవునండి నేను ఔపనిషదుల్ని ఓకే మిస్టారు చాలా సంతోషం మీ దాన్ని మీరున్నదో మీరు ఉండండి మేమున్నదో మేము ఉంటాం ఈ ఔపనిషదు పెండికి కట్టినానికి వీడిని పిలవకూడదు ఎందుకంటే వీడు ఔపనిషదుడు కదా ఔపనిషదుడు పెళ్లిలో వీడు ఏం చేస్తాడు వీడు ఏం సందర్భం భార్యాభర్త డిఫరెన్స్ మొగాలు ఆడది అన్ని భేదాలు ఉంటే పెళ్లి కాని ఔపనిషదుడికి పెండికి సంబంధం లేదు అంచేతనే ఔపనిషత్తుడికి పెళ్లి అలా వెళ్దామనవసరం కాదని ఆశీర్వదనం కావాలంటే తీసుకోవాలి అలా కాబట్టి ఎందుకంటే ఉపనిషత్తులలో ఏకత్వం ప్రసిద్ధం ఆయకత్వాన్ని దర్శిస్తారు అని చెప్తాను తర్వాత శ్లోకం అతిపేదసి పాపేభ్యర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేన వృజనం సంతరిష్యసి ఇప్పుడు అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాలీవుడ్ నటుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఒక పేరులో ఒకటి ట్యాక్ చేసి విడుదల చేస్తారు దాంట్లో ఈ నటుడు ఇంత ట్యాక్స్ కట్టాలి ఈ నటుడు ఇంత ట్యాక్స్ కట్టాలి అని ఒకరి పేరులో ఎన్నో విడుదల చేస్తాడు వీళ్ళందరిలోకి న్యూస్ ఐటమ్ ఎలా ఉంటుందంటే వీళ్ళందరిలోకి హయ్యెస్ట్ ట్యాక్స్ వేయడెవరు వాడు ఎంత ట్యాక్స్ కట్టాలి అని పేరు పెట్టి ఈయన ముప్పై లక్షల ట్యాక్స్ కట్టాలి అంటే ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ ట్యాక్స్ బాకీ ఉన్నాయి ఈనా అని ఒక పేగర్ సెకండ్ ప్లేస్ ఎవరికి ఇస్తాము అంటే తర్వాత ఆయన ఇరవై ఐదు లక్షలు ట్యాక్స్ ఆయన ఇంకా కట్టలేదు థర్డ్ ప్లేస్ ఎవరికి అంటే అలా ఇస్తారు సో ఆ విధంగా ఈ జగత్తును తీసుకుని దీంట్లో ఉండే మానవులను తీసుకుని మానవుల్నే తీసుకోవాలి ఎందుకంటే పశుపక్ష్యాదులు పాపాన్ని చెయ్యవు వాటికి పాపం ఉండదు అవు కొడుకిందనుకోండి ఈ పాపం రాదు వాళ్ళకి అవు పాలిస్తే పుణ్యం కూడా రాదు పుణ్యం మీరు అనుకోవచ్చు దానికి పుణ్యం రాదు ఎందుకంటే పాలసినప్పుడు పుణ్యం వస్తే పొడిచినప్పుడు పాపం రావాల్సి ఉంటుంది కాబట్టి ఆవుకి ఆ పర్సనాలిటీ ఇష్యూస్ లేవు కనుక తస్తృత్వ భోక్తృత్వాలు లేవు కనుక దాని ఎందు పాపపుణ్యాలు ఉండవు లపక్ష జన్మంలో పాపం కొత్త పాపం రాదు పాత పాపం క్షయమవుతుంది మనిషికే పుణ్యం వచ్చినా పాపం వచ్చినా మనిషికే కాబట్టి మనుషులను తీసుకోండి ఈ జగత్తులో ఎంతమంది ఉన్నారు ఐదు బిలియన్ పీపుల్ ఉన్నారు ఎవడ ప్రతివాడు కొద్ది గొప్ప పాపం చేసుకుంటాడు కదా ఈ మొత్తం కాబట్టి మొత్తం హ్యుమానిటీలో ప్రతివారు కొద్ది గొప్ప చేసుకుంటాడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పుణ్యాత్ముడు ఎవరో ఉండడు కొద్దో గొప్ప పాపం ఉంటుంది ఈ మొత్తం పాపులేషన్ ఆఫ్ పీపుల్ హూ కమిటెడ్ రాంగ్ఫుల్ యాక్షన్స్ దీంట్లో టాప్ ప్లేస్లో ఉన్నవాడిని ఒకని తీసుకోండి అందరూ పాపకృత అప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నవాడు ఏమవుతాడు పాపకృతమ అవుతాడు లేకపోతే మొత్తం మానవ జాతిలోకి హయ్యెస్ట్ పాపం చేసిన వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేసి ఒక ఆర్డర్ లో పెట్టండి ట్యాక్సీ చేసినట్లు బస్సు తిరిగి పెట్టినట్టుగా దాంట్లో ఆ ముగ్గురులో మూడో స్థానంలో ఉన్న వారికి పాపప్పుడు తన పేరు పెట్టండి మిగతా వాళ్ళందరూ లెక్క కాదు ఇప్పుడు బకీలు ఎంత బాకీలు ఉన్నాయంటే వీళ్ళు దగ్గర ముప్పై లక్షలు రావాలి ఆయన దగ్గర నుంచి పాతి లక్షలు రావాలి వీళ్ళ దగ్గర నుంచి ఇరవై లక్షలు రావాలి మరి ఈ పదివేలు పదివేలు పరిగణ కొట్ట ఆయనంతా పది రూపాయలు మొన్న చేయబడి తీసుకున్నారు డోల్ బాగా లీవ్ ఈ మూడే కొట్టుకోవాలి మనం అలాగే ప్రపంచంలో కల్లా పాపాల్లో ముగ్గురు తీసుకోండి హైయెస్ట్ ముగ్గురు తీసుకోండి ఆ ముగ్గురులో మూడో స్థానంలో ఉన్న వారికి పా పత్రుతని పేరు పెట్టండి చిన్న ప్రైజులు ఇచ్చేస్తారు ఆ పెద్ద ప్రైజ్ చెత్తది కూడా అంత పెడతారు టెన్నిస్ లో మేమ్స్ సింగిల్ ఫైనల్ నెగ్గిన వాడికి ప్రైజ్ ఆక్రమిస్తారు మిగతా అన్నీ అంతకు ముందు అయిపోతాయి సో వాడు పాప కృప్త ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నవాడు పాపకృప్తారా ఫస్ట్ ప్లేస్ లోకి వస్తాను ఇప్పుడు వాడిని పాప కృప్తమహ అని అంటాం పాప పాపే ధ్యస్ సర్వే జస్ పాప ఆ మూడు పదాలకి అది ప్రతి కృష్ణ సర్వేభ్య పాపేభ్య పాపకృత్తమ శ్రీకృష్ణుడు అంటున్నాడు ఒకవేళ అదే నువైనా కూడా అసి చే అసి అది మనం ఎందుకు అవుతాం మనం విఆర్ ష్యూర్ వీఆర్ నాట్ వేర్ ష్యూర్ అంచేతనే ఎన్ఫోసిస్ కోసం చెప్పాడే తప్పిస్తే అది నువ్వనే అభిప్రాయం కాదు అది అర్జునుడు కాదు కాదు నేను కాదు అది ఎవడంటే ఎవడో ఉంటాడు నీకు చెప్తే బాగుండదు వద్దు ఎవడో ఉంటారు ఒకటి ఎవడో ఉంటాడు రాజ్యానికే రంగతంధ్రువం రాజ్యాన్ని పాలిస్తే మిలిటరీ పవర్ ఉంది కదా అని న్యాయం ఉన్నా లేకున్నా వెళ్ళి దేశాల మీద దండయాత్రలు చేసి లక్షలాది మందిని చంపి ఇలా చేసే ఎవడో ఉంటారు ఎవడో ఒకడో ఇద్దరూ ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురులో వెళ్ళా మళ్ళీ టామోస్టో ఉంటారు పాపేధ్య సర్వేస్ పాప సృతమ ఒకవేళ అదే నువ్వే నేను కాదు అది నేను ఎందుకు అవుతాను అనుకో నువ్వు సార్ క్షణం సేపు అనుకో అతి చేత అన్నం కదా ఇఫ్ యు వర్క్ టు బి బ్యాట్ సో సో వాట్ సర్వం వృజినం అంతటి పాపాన్ని కూడా సంతరిష్యసి నువ్వు దాటివేయగలవు సంతరిషసి లత్ అంటే వితౌట్ ఫెయిల్ అని అర్థం లొట్టు కాదు లత్ సు సల్ క్రాస్ అయితే మరి అంతటి పాపము అంటే అది ఒక సముద్రం అంత పాపం ఆ అని చేతనే తరించిట తరించిట అంటే దాటడం అంటే నీరు వచ్చేసింది అక్కడికే ఆ తర తరశబ్దం చేతనే నీరు అనే కాబట్టి ఆ పాపము ఒక సముద్రం అంత పాపం ఈ సముద్రమంత పాపాన్ని దాటాలంటే ఒక నావ కావాలి అప్పుడే రూపకం వచ్చింది చూడండి ఎక్కడ సముద్రం లేదు దాటడం లేదు దాటడం అనేది ఫెగరేటివ్ ఫిగరేటివ్ యూస్ చేసి ఒకసారి ఫిగర్ ఆఫ్ స్పీచ్ వచ్చిందంటే కూడా దీ విల్ ఫాలో ఇంట్లేదు సో దాటు అనగానే ఒక సముద్రం కావాలి ఇంకా ఉంది సముద్రం ఏది పాపం సముద్రం ఓకే దాటడానికి ఒక నా ఎవడు దాటివాడు ఎవడు నేను భక్తుడు దాటడానికి నావ కావాలి ఉంది ఏలవా అంటే పడవ నావ ఏటా నావ జ్ఞానము జ్ఞానత్లమైన ఇంకొక పదం ఉన్నది ఏవా ఏవా అంటే ఇంకా వేరే మిగతా సాధనాలు లేని అర్థం లేదు అదొక్కటి కాదుగా దానికే మాత్రమే అదొక్కటి కాదు అంటే అర్థం ఏమిటంటే కర్మ ఉపాసన నిరపేక్షం ఇత్యర్థ కాబట్టి కర్మలు ఉపాసనల యొక్క సహకారం లేకుండా వాటి అవసరం లేకుండా వాటి అపేక్ష లేకుండా కేవలము జ్ఞానం చేత నువ్వు ఇంతటి పాపాన్ని తరిగించి వేయగలవు ఇంకేస్తారు ఇది హామీ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి హామీ కాబట్టి జ్ఞానాన్ని పొందితేసారు దీనికి మీకో దృష్టాంతం చెప్తా ఒకటానికి కల ఆ కలలో ఏం చేసేదంటే తండ్రి ఆ తండ్రి దాచుకున్న ధనాన్ని తండ్రిలో తల్లో దాచుకున్న ధనాన్ని వీడు అపహరించేసి సారా పుచ్చుకుపోయి ఆ డబ్బు ఖర్చు పెట్టి పీటల దాకా సారా తాగేసి కట్టి పుచ్చుకుని వెళ్ళి గురువుని హత్య చేశాడు వీడు కళలో హత్య చేసి ఈ లోపల తెలివి ఇప్పుడు వీడికి ఎంత పాపం అంతకుంటుంది కళలో ఎంత పాపం ఉంది ఎన్ని మహాపాపాలు చెప్పారో ఆ మహాపాపంలో మూడు మహాపాపాలు నాలుగు మహాపాపాలు చేసేసాడు సత్కారంలో చెప్తారు పంచ పంచ మహాపాతకాల్లో మూడో నాలుగో చేసేశారు కాబట్టి కళ వేసారు ఇప్పుడు వీరికి ఎంత పాపం ఉంటుంది చెప్పండి మీరు ఏ హి పాపం ఆత్మజ్ఞానం కూడా ఉంచారు ఇది దక్షిణావృత శ్లోకంలో ఈ మాట ప్రథమ శ్లోకంలో విశ్వం నిజాంతర్గతం తక్షణ ఆత్మనిమాయగా బహిర్వోద్భూతం యథారిద్రయ తర్వాత తర్వాత సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం ఆ జ్ఞానము అలాగే జ్ఞానం వచ్చినప్పుడు ఆ స్వాత్మానమేవో అద్వయం ప్రబోధ సమయే మెరుకు వచ్చింది మెరుకు వచ్చిన తర్వాత వాడికి పాపభయం ఉండదు ఎందుకో తెలుస్తుందండి చంపింది ఎవరిని నన్ను నేనే చంపుకున్నాను అంతే కదా చంపింది ఎవరు నేను కళలో గురువుని చంపాడు చంపింది ఎవరు నేను చంపబడ్డదెవరు నేనే అపహరించింది ఎవరు నేను అపహరించబడ్డదెవరు నేనే చంపింది నేను చంపబడ్డది మరొకరు అయితే క్రైమ పాపం ఏది చంపింది నేనే చంపబడ్డది నేనే కాబట్టి అక్కడ చంపడము లేదు చంపబడ్డమూ అది డట్ సీక్రెట్ కళలో చేసిన పాపం కొన్ని పాపం వదిలిపెట్టండి లోన్ తీసుకున్నారని కొన్ని కళ్ళలో మీ తీర్థకర్లో తెలివొచ్చిన తర్వాత ఎందుకంటే కళలో లోన్ తీసుకున్నారు కళలో అప్పు తీసుకున్నారు తెలువ వచ్చింది తీసుకున్నానో లేదో అప్పు తీసుకున్నాను ఎవరి దగ్గర ఎవరు తీసుకున్నారో అప్పు నేను తీసుకున్నాను అప్పు తీసుకున్నాను ఎవరి దగ్గర తీసుకున్నాను నా తీసుకున్నాను ఎందుకంటే కళలో కనపడ్డది అదర్ పర్సన్ నేనే అదర్ పర్సన్ కిందనమాట కాబట్టి అప్పు తీర్థక్కర్లేదు దీని మీద ఒక చక్కటి స్టోరీ ఒకటి ఉంది స్వామి రామ్ ఎప్పుడు చెప్పారు జాన్సన్ అనే ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్ ఉంది ఇవాడు జాన్సన్ ఆయన కాలంలోనే బర్లీ అనే ఇంకో ఫిలాసఫర్ ఉంది వీళ్ళిద్దరూ ఎప్పుడు దెబ్బలు అంటే ఒకరికి ఒకరికి పడిది కాదు మన అద్వైతులు ద్వైతులు దెబ్బలు అడుగుతున్నట్టుగా దెబ్బలు అడుగుంటుంది ఎప్పుడు జాన్సన్ పై మాట ఉండేది జాన్సన్నే పై అనేది అంటే వాదంలో జాన్సన్ పై ఉండేది ఒకసారి జానసానికి కలొస్తుంది ఆ కళ్ళలో బర్కిలు నెడ్జాడు జానసన్ ఓడిపోయాడు ధ్యానసన్ ఇచ్చి పడి నిద్రలేశారు నిద్రలేసి చాలా చెమట పట్టేసి ఒళ్ళంతా చాలా ఇబ్బందిగా ఉన్నాడు భార్య అడిగింది వాట్ హ్యాపీన్ టు నేను ఓడిపోయాను ఎప్పుడు ఓడిపోయారు మీరు నిన్ను సాయంకాలం వెళ్ళి వచ్చారు నెడ్దేనని చెప్పారు కదా అంటే కలొచ్చింది ఓడిపోయాను అని అంటే ఆ కళ్ళు నెడ్దిం ఎవరు బర్కిలు నిదాడు ఆ బర్కిలి అని చెప్పింది అవును పర్వాలేదు అని అప్పుడు ఆయనకు ఇటుపడ్డాడు కళలో వాదాన్ని నెగ్గిన బర్క్లీ ఎవరు నేనే కాబట్టి కళలో జాన్సన్ ఓడిపోయినా బర్కిలీ నెగ్గినా ఆ బర్కిలీ నేనే కనుక జాన్సనే నెగ్గాడు కాబట్టి దుఃఖించాల్సింది ఏది అదే అర్థం అదే ఆత్మజ్ఞానం అంటే సో ఆ ఇక్కడ కళ నుంచి జాగ్రత్త రావటం దృష్టాంతం అదే ఫైనల్ అనుకున్నారు అదే దృష్టాంతం ఇప్పుడు ఇంకా దాష్టాంతికానికి వస్తే మనము మన జీవితంలో ఏది నార్మల్ లేదు అంతా అబ్నార్మల్ అంతా వ్యామోహం చేతాను చూడండి ఇది దీర్ఘస్వప్నము అని పేరు ఇది మనం అజ్ఞానమయమైన ఈ జీవితానికి దీర్ఘస్వప్నము అని పేరు ఈ దీర్ఘస్వప్నం నుంచి మనం బయటపడాలి ఒకప్పుడు సంసారంలో వ్యాపారమని వ్యవహారమని కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అని ఇదంతా వీళ్ళంపటం అంతా పెట్టుకుని పెట్టుకుని పెట్టుకుని విసిగొచ్చిపోయి ఇదంతా కూడా నిత్యాన్ని తెలుసుకుని హృషి తెలుసు ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చున్నాడు అనుకోండి అప్పుడు వా ఆ వ్యక్తికి అతనికి తెలుసో తెలియకో ఒక సత్యాన్ని గుర్తించారు అతను ఇంతవరకు మనం ఒక పెద్ద కళలో బతికా కళ వంటి బతికు బతికాను ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఈ కళ నుంచి బయటపడే ప్రయత్నం చేసుకున్నాము కరెక్ట్ అని అంటారా కాదండి ఇట్ ఈజ్ లైక్ అంటే నేను మళ్ళీ ఎందుకు చూస్తున్నానంటే ఈ పాఠము ఇది ప్రాక్టికల్ అని చెప్పడం కోసం చెప్తున్నాను ఇదేదో థీరికల్ అనుకున్నారో ప్రాక్టికల్ వేరే ఉంటుంది అనుకుంటారు కాదు కాబట్టి ఇప్పుడు మీరు ముప్పై ఏళ్ళ సర్వీస్ చేశారు మీరు రిటైర్ అయిన వాళ్ళు తీసుకోండి ముప్పై ఏళ్ళ సర్వీస్ చేశారు ఒక్కసారి ముప్పై ఏళ్ళ సర్వీసు కనెక్స్ ఇది చూసుకుంటే అదంతా ఒక కళలా అనిపించట్లేదు మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా ఓసారి అనిపిస్తుంది కళలా అనిపిస్తే మళ్ళీ వెంటనే మనం తలు దొరికి అదే కలటాటంతా సత్యమై తరిగి నాకు కన్సన్ వస్తుందని వీడు కానీ సత్యం చేసి కూర్చున్నట్టు అలవాటుకోవచ్చు కానీ కానీ ఆ ప్రిన్సిపుల్ని కొంత మన ఆయన గారు చెప్పేవారు ఈ మన జీవితం అంతా కూడా ఒక కళే కానీ అది అది మనకు అనుభవానికి రావాలంటే నిన్నటి రోజులు జరిగిన ఘటనల్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకునే ఈ కళ అని తెలుసుకోవడం కష్టం ఎందుకంటే ఇంకా డిస్టెన్స్ త్వర తక్కువ ఉండడం చేత అది సత్యత్వం బాగా కనపడుతాం అది సత్యంలోనే భ్రాంతి ఇంకా గట్టిగా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే నిన్నటివి మొన్నటివి కాదు మీ హై స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటాం లాంగ్ గాన్ బ్యాక్ లాంగ్ గాన్ బ్యాక్ ఇదానికి తప్ప ఎంటైర్ పర్సనాలిటీ ఇచ్చి తీసుకుంటాం హై స్కూల్ స్టూడెంట్ ఒక పర్సనాలిటీ ఉంటుంది ఇప్పుడు ఆ పర్సనాలిటీ ఉండదు పోతుంది అది అది మారిపోతుంది ఆ పర్సనాలిటీ గుర్తు చేసుకుని ఆ డేస్ గుర్తు చేసుకుని ఆ జీవితాన్ని గుర్తు చేసుకుంటే అది మీకు ఎలా అనిపిస్తుంది తలలా అనిపిస్తుందా లేదా ఇన్ డ్రీమ్ ఎక్స్టెంటే డ్రీమ్ లో అనిపిస్తుంది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఆ కొంచెం గ్యాప్ వస్తే అది డ్రీన్లోనే ఉంటుంది మొత్తం జీవితంతో కూడా ఒక దీర్ఘ స్వప్నం దీంతో సత్యమే లేదు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఏ తెలివి నా స్వరూపము అది సత్యం నా స్వరూపమైన ఆ తెలివి అనుభవానికి వచ్చే అనుభవములన్నీ కూడా సినిమా స్కోవే నేను మూడు గంటల సినిమా చూశారండి ఈ మూడు గంటల సినిమాకి సత్యం ఏమిటి చెప్పండి ఆ సినిమాలో విలన్ను హీరో హీరోయిన్ ఆ ఘటనలో అవన్నీ కూడా మిక్ చేయరు కదా అవన్నీ కూడా పాసింగ్ షోనే కదా షోనే కదా షో పాసింగ్ షో దాంతో ఉన్న సత్యం ఏంటో సినిమాకి ముందే ఉంది తెల్లని చేర ఉంది సినిమా తర్వాతే ఉంది తెల్లని చేర ఆ సినిమాలో బైలెన్స్ ఎక్కువగా ఉంది రక్తపాతం ఎక్కువగా ఉన్న సినిమాలు వస్తున్నాయి మధ్యకాలంలో వస్తున్నాయి అని ఎక్కడో పేపర్లో చదివా ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా తెర మీద ఏమాత్రం నష్టం అవుతుంది ఏదైనా ఉండదు తెల్లని తెర ముందు తెల్లని తెరే ఆఖరిని తెల్లని తెరే మధ్యలో ఏముంది తెల్లని తెర ఉందా ఉందా తెల్లని తెరే ఉంది మరైనా కనపడిందా అని కానీ హిందే అని వేరు ఉండడం వేరు మధ్యలో ఏముంది మధ్యలో ఏం కనపడింది సినిమా కనపడింది ఏముంది తెల్లని తెర ఉన్నారు మొదట్లో తెల్లని తెర ఆఖరణి తెల్లని తెర ఇప్పుడు ఎప్పుడు సత్యం ఏంటి మిత్య ఏంటి సత్యం తెల్లని తెర తెల్లని ఏంటి ప్రకాశించి అని అభిప్రాయం అందుకోసం ఆ తెల్లని అని విశేషం పెట్టుకున్నా కాబట్టి సత్యం ఏంటి తెల్లని తెర మిత్య సినిమా ఈ మాట మీరు వెళ్ళి ప్రొడ్యూసర్ని అడిగారనుకోండి మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని నుంచి ఆ కోరికలు సంపాదించడానికి విదిరిపిస్తూ ఉంటాడు ఆ ఖర్చు వస్తుందా రాదు అనేది భయంతో ఉంటాడు మీరు గమనించరు లేదు మోస్ట్ ఫ్రైట్ అండ్ దర్శన్ ఎవరంటే తెల్లారితే సినిమా రిలీజ్ చేసే ప్రొడ్యూసర్ మోస్ట్ ఫ్రైట్ అండ్ ఎందుకంటే వాడు క్రియేట్ చేసిన ఇచ్చకి తగిన ఫలం లభిస్తుందా భయంతో బతుకుతూ ఉంటాడు వారు అంత భయ కొడుతున్నాడు కదా వాడికి అంత కామం ఉంది కదా అని ఒకప్పుడు ఆ కామను సిద్ధించచ్చు ఇంకొకడు ఫెయిల్ ఈ కారణాల చేత అది సత్యం అవదు సత్యాన్ని అలా నిర్ణయించుకోవద్దు మన రాగద్వేషాలు బేసిస్ మీద సత్యాన్ని నిర్ణయించకూడదు సత్యాన్ని మన రాగద్వేషాలు పక్కన పెట్టేసి మన కోరికలు భయాన్ని పక్కన పెట్టేసి సత్యాన్ని నిర్ణయించాలి దానికి చాలా వివేకం కావాలి కాబట్టి మీరు ప్రొడ్యూసర్ని అడగకూడదు డైరెక్టర్ని యాక్టర్ని అడగకూడదు ఈ వివేకాన్ని ఉద్దేశిపదేశించి మీరు చూడాలి సినిమా తెర ముందు వెనక తెల్లని తెర ఉంది మధ్యలో కూడా తెల్లని తెరే ఉంది కానీ తెల్లని తెర సినిమా కనపడింది కనబడింది సత్యం ఎందుకు పోతుంది కనబడింది మిత్య ఇది దృష్టాంతం రాష్ట్రాంతకంలో ఒకదండి చిన్న పిల్లవాడు ఉయ్యాలలో పడుతున్నాడు వారిలో తెలివి తప్ప ఇంకేమీ లేదు ఆ తెలివికి రూపాలు ఏమీ లేవు రూపాలన్నీ తర్వాత వస్తాయి ఇది తల్లి ఇది తండ్రి వీడి శత్రువు వీడి మిత్రులు ఇవన్నీ తర్వాత వస్తాయి ఇప్పుడు కేవలము తెలివి ఉంది చచ్చిపోయేప్పుడు కూడా సరిగ్గా అదే తెలివి ఉంటుందని అలా చెప్తాను అదే తెలివి ఉందని ఈ మధ్యలో ఆ తెలివి అనే చాలనే పేద మీద జీవితం సినిమా నడిచింది కానీ మధ్యలో కూడా సినిమా నడుస్తున్నప్పుడు కూడా తెల్లని తెర ఉండి సినిమా నడుస్తుందా తెల్లని తెర పోయి సినిమా నడుస్తుంది ముందే నడుస్తుంది అలాగే మధ్యలో కూడా వీడు వేరు అనుభవాలు జాగ్రత్త స్వప్న సుశుద్ధి అనుభవాలు ఉన్నాయో ఇవి ఆత్మ చైతన్యం అనే తెల్లని తెర మీదనే ఇవన్నీ కూడా కాబట్టి ఈ జీవితం ఒక దీర్ఘ స్వప్నం ఆ స్వప్నంలో నేను కర్తని నేను భోక్తని వీళ్ళు బ్రహ్మపడ్డాడు స్వప్నంలో నేను పాపం చేశాను పుణ్యం చేశాను అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత పాపం ఉండదు పుణ్యం ఉండదు ఇక్కడ పాపం కాబట్టి పాపం ఉన్నావు స్వప్నంలో యజ్ఞం చేసేదనుకోండి బయటకు వచ్చాక నాకు పుణ్యం వస్తుంది అనుకుంటాడా అనుకోడు కాబట్టి ఈ దీర్ఘ నిద్ర మంచిది ఈ స్వప్నాన్ని మళ్లీ జన్మ మనం కంటిన్యూ స్వప్నం కంటిన్యూ అవుతూ ఉంటుంది మనం ఈ జన్మలో ఈ స్వప్నానికి అడ్డుకట్ట వేస్తే అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మనం చేసిన పాపశబ్దానికి పుణ్యం కూడా అర్థం చెప్పేసేయండి మనం చేసిన పుణ్యాలు పాపాలు మొత్తం కర్మబంధం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఇంకేం లేదా కర్మబంధం నుంచి బయటపడే ఉపాధిని ఇది ఒక్కటే ఇంకో కొన్ని కొత్త కర్మలు చేసి అధికమైన కర్మలు చేసి ఈ చేసి ఆ చేసి మీరు కర్మబంధం నుంచి బయటపడలేరు జ్ఞానప్లవేణ ఇది ఒక వివరణ భాషకారులు ఏమంటారు చూద్దాం ఏత్య జ్ఞానస్య మాహాత్మ్యం అపీతి ఇంకా ఈ జ్ఞానం యొక్క మహిమ ఇంకా ఎంత గొప్పదంటే అతిచేదసీ పాపగృ అతిశయన పాపత్రమే నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సర్వం జ్ఞానప్లవేనైవ జ్ఞానమేవప్లవం కృత్వా జ్ఞానమునే పడవగా చేస్తున్నాడు అక్కడ పడవే ఉండదండో మళ్ళీ పడవలు అవి ఉంటాయి అనుకున్నారు పడవలు నా చుక్కాని అలాగే ఉండవు ఇకే దృష్టాంతం అంటే పాపం ఇప్పుడు పడవ అన్నారు కనుక సముద్రం అంటున్నారు సముద్రం అని శ్లోకంలో లేదు ఉరుదినం అనే ఉంది కానీ పడవ వచ్చేపటికి సముద్రం పడవ ఉంటే మనం సముద్రం ఉండాలి కదా కాబట్టి అర్ణవ శబ్దాన్ని భాషకారులు యాడ్ చేశారు ఆ ప్లవాన్ని దృష్టాంతంగా తీసుకున్నాం పాపమును ంతరిష్యసి దాటి చేయగలవు నేను యాంటిసిపేట్ చేసి పెట్టాను పాప శబ్దం లేదా పుణ్యాన్ని కూడా తీసుకోమని మీద బంధిస్తుంది పుణ్యం కూడా బంధిస్తుంది పాపమేమో ఇనప సంఖ్యల పుణ్యమేమో బంగారు సంఖ్య కాబట్టి ఏది బాగా బంధిస్తుంది రెండు బంధిస్తాయి ఇంకా బాగా ఏమిటింట రెండు బంధిస్తాయి రెండు బాగా బంధిస్తుంది రెండు ఒకలాగే బంధువు మనం ఏమనుకుంటామంటే పుణ్యం బంధించదు పుణ్యం అపేక్షితము పాపం అనపేక్షితము అని అనుకుంటాం రెండో ఒకటే ఇప్పుడు అందుకే వెళ్ళడానికి వేసా ఇచ్చాడు అనుకోండి అది అది అది సుఖమా దుఃఖమా మనం ఏమనుకుంటామంటే సుఖమని అనుకుని వేసాకి వెళ్ళే ముందు వెంకటేశ్వర స్వామికి పూజలోకి చేసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామే కాదు కొందరు మహాత్ములు ఉన్నారు వాళ్ళు ఏమైనా ప్రచారం చేస్తారంటే మేము ఆశీర్వదిస్తే నీకు వేసా దొరుకుతుందని ప్రచారం చేస్తాను వాళ్ళు ఏమని చెప్పారు వేసా కావాలంటే తీసుకోండియా వేసా లేకపోయినా కూడా ఈశ్వరుని అనుగ్రహం అనేది భావించండి అని చెప్పాలి అని చెప్పడం పోయి నేను నా దగ్గర ఆశీర్వదించండి తీసుకో నీకు వేసా వస్తుందని చెప్పని ఎంత తప్పదు ఎందుకంటే ఒకరికి రాలేదనుకోండి వారికి ఏదో నేను గట్టిగానే చేసే ఆశీర్వచన అయినా వారి పాపం ఎక్కువ ఉండబట్టి వాడికి రాలేదు ఇవన్నీ దానివల్ల ఎద్రవాడికి ఎంత అన్యాయం చేస్తున్నట్టు చూడండి ఎనీవే లీషా వస్తే సుఖమా దుఃఖమా లీష రాలేదనుకోండి వారి కనుక వివేకావంత్ రెడ్డి ఎవరంటే అది ఉన్నా అమ్మాయారు ఇక్కడ వదిలిపోయిందని గురిపో కూర్చుంటాడు ఇప్పుడు తిక్కర్లేదు ఏమి పట్టుకోకర్లేదు ఇది చేయక్కర్లేదు ఎస్ చేయక్కర్లేదు అక్కడికి వెళ్ళి ఏం పాఠం చెప్పాలో ఈ దెంగలు ఏముండవు అంత సుఖమదే కానీ ఇంకొకటి లేదు ఏషా వచ్చిందనుకోండి సుఖమా దుఃఖమా కాబట్టి అలా ఏముండదు కాబట్టి మీరు ఏది సుఖం అనుకున్నారో అది దుఃఖం అయిపోతుంది ఏది దుఃఖం అనుకున్నారో అది సుఖమైపోతుంది కాబట్టి ఇప్పుడు దిషా పుణ్యఫలం అయితే అది బంధిస్తోందా లెబరేట్ చేస్తోందా బంధిస్తోంది పుణ్యఫలం కూడా బంధిస్తుంది వీడు స్వర్గానికి వెళ్ళారు స్వర్గంలో ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు వచ్చినప్పుడు వీడు గుణు పచ్చి ఇంద్రుడు కోపం చేనే వాళ్ళు లేకుండా రాను ఎరా నేనున్న రోజు నువ్వు లేచి నేను కాబట్టి దా పుణ్యం కొంత సత్యింది వీళ్ళు రేపు నోటీస్ ఇచ్చి పంపించండి ఇప్పుడు ఇది బంధమా లేకపోతే సుఖమాది దాంతో బంధమే ఉంది దానికి సుఖమే ఉంది ఆ రకంగా చాలా మందిని ఇంద్రుడు చేసాడని మీరు బంధం లేదు కథలే ఏ ఆతిని కిందికి తోసేసాడని లేదో ఇంద్రుడు మీరు కథలు చదివాక లేదా మరి స్వల్పంలో బంధమైనట్టకపోతే అది విముక్తి అయినట్టే కూడా బంధిస్తుంది ధనం లేనప్పుడు ఇబ్బంది పడ్డారా ధనం లేనివాడు ఇబ్బంది పడతాడు ధనం ఉన్నవాడు ఇబ్బంది పడతాడా పడ్డా కూతురు పెళ్లి కాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కూతురు పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది కూతురు పెళ్ళయి పంట ఇబ్బంది ఎంత అంటారు ఎంత ఇబ్బంది అంటే ఈ పెళ్లి కాకుండా అమ్మాయి కన్యగా ఉండిపోతే ఏదో ఉద్యోగం చేసుకుంటే తన బతుకు తాను బతుకు ఈ పెళ్లి అయితే చాలా సంతోషపడ్డాం కానీ పెళ్ళయ్యాక దుఃఖం ఇంత మోటం ఎత్తున పడుతుంది అని అనుకోలేదని దేవుడు గురంపిస్తుంటారు కాకపోతేనే సుఖం పెళ్లి కాలేదనుకోండి సంతానం అనేది వెండలేదు ఏదో పాపం ఒంటరిగా ఉందనే ఒక్క ఇబ్బంది కట్టిస్తే ఇప్పుడు పెళ్ళైన పాపానికి ఎన్ని ఇబ్బందులు అంటే ఇంకా చెప్పలేదు సో ఇది కదా కాబట్టి స్వర్గానికి వెళ్తే సుఖం కనుక రెండూ బంధున్నాయి కాబట్టి ఇక్కడ పాప శబ్దుత రెండూ తీసుకోమంటున్నారు అంటారాయినా ధర్మోపిహ ముముక్షోహో పాపముచ్యతే ఆ వాక్యాలు ఎలాంటి వాక్యాలంటే ఏది ధర్మమని కర్మకాండ సందర్భంలో చెప్పారో అది మోక్షాన్ని కోడివారికి అది కూడా పాపమనే అని ఏమన్నా ఏ వాక్యం అండి సెంటెన్స్ అండి మామూలు సెంటెన్స్లు కావు ఆ సెంటెన్స్ చెప్పడానికి గుండె ఉండాలి యజ్ఞం చేసి పుణ్యం సంపాదిస్తున్నాడు అనుకోండి ఆ పుణ్య ధర్మశుద్ధానికి పుణ్యం అని అర్థం ఆ పుణ్యం కూడా మోక్షకాము కొని మోక్షాన్ని కోరి వాడి యొక్క దృష్టితో చూస్తే అది కూడా పాపంతోటే సమానము లే పాపమే బంధిస్తుంది కనుక అని చెప్పడం అంటే అది ఏం మొత్తం కర్మ కామ్యకర్మలు చేసేటువంటి కర్మకాన్ని అంతటి మీద కూడా అది పిడుగుపాటువంటి వాక్యం కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి సందర్భంలో అలాగే చెప్తారు అదే సత్యం కూడా అలాగే ఉంటుంది తర్వాత శ్లోకం భస్మాత్ కురుతేర్జున జ్ఞానాద్ని సర్వర్వకర్మాణి భస్మసాత్ కురు త చాలామంది సత్సంగాల్లో ప్రశ్నలు అడుగుతారు సంచీత కర్మ ప్రారంభ కర్మ అజాది కర్మ ఈ కర్మ ఆ కర్మ ఇలా అవుతుంది అదే అవుతుంది అది ఎలా వస్తుంది ఇది ఎలా పోతుంది ఈ సమాచారం అంతా ఈ శ్లోకం ఇద్దరు సెటిల్ చేస్తారు భాష్యకారులు కాబట్టి మీరు మళ్ళీ శనివారం మిస్ కాకుండా ఈ శ్లోకానికి దయచేయాలి ఇక్కడ పౌర్ణిమ పౌర్ణిమ పౌర్ణిమ పౌర్ణిమే పౌర్ణిమశ పౌర్ణిమ పౌర్ణిమేవా శాంతిశా శాంతి హరి ఓం హరి ఓం భక్తు శ్రీకృష్ణాపణమూ మే నష్టవం పెట్టండి